సూత్రం ప్రభ పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోన్నతుడ తండ్రి మైమసార్ దేవ కృపమైన నీకు వర్ణాలి సయ గొప్ప దేవ పరిశుద్ధి నీకే స్థుతులు సోత్రాలు అర్పించుకోవడం ఏదైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ అయినా మీ సాయం చేత నడిపించినారైనా మీకు నూతనమైన కృపమా కనుగించినారు నూతన అభిషేకమ కనుగరించినారు దాన్ని నీకు వన్నాల్ ప్రభావ నీకే కృతమితలు అర్పించుకోవడమైనా ఇక మంచి సమయం ప్రభావ మీరు మాకు అనుగ్రించినారనైనా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా మమ్మల్ని సజిలుగా పెట్టుకున్నారనైనా మీకు సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావ దాన్ని బట్టి నీకు నీకే స్థుతులు సోత్రమైన గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహాతేజస్సు మహా ఈశ్వర్యం యుగ యుగంలో నీకే కలుగులు నాకు నా దేవ నా ప్రవాహిక మధ్య కాల సమయంలో ప్రభాహిక విశ్రాంతి దినం ప్రభావ మీకు సన్నికష్టం దేవ మీకు నూతనమైన పశుధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ఈ వాక్యంలో సత్యం మీరు గ్రహించలాగున మా ఆత్మీ నేతలు మీకు నూతన అభిషేకం దయచేయండి ప్రవచన అనుగరించండి నా దేవానబడి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ప్రభా మీరే ఆధిపత్యం నడిపించండి ఈ నూతనమైన జ్ఞానంతో నింపి ప్రభ నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని ప్రార్థిస్తాం పాఠల ద్వారా మైంపొందని మాట్లాడి పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరిగించి ఈ నామానికి మేము తెచ్చుకోమని పరిశుద్ధ నామం ప్రార్థించిన నామ తండ్రి ఆమెన్ నిర్శిశిస్త పాఠ పాడతారా అత్యున్నత సింహాసనముపై ఆసీ నోడవై ననా దేవా అత్యంత ప్రేమా స్వరూపి ఆరాధి తు నిే అత్యంత ప్రేమా స్వరూపి విని ఆరాధిను ఆ లే శకరుడాత్ర ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగుత సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగుతీ సమాధాన అధిపతి స్తోత్రం A-ha-ha-ha-leluya, A-ha-ha-ha-leluya, ah, A-ha-ha-ha-leluya, ah, A-ha-ha-ha-ameen. Krupa Sathya Sampurnura Stotram, Krupa Torakshin Chitive Stotram, నిరక్తమి విమోచించి నా రక్షణ కహా లేన్ మృత్యుంజయుడా స్తోత్రం మాహాఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం ఆహా హాహా ప్లేయ ఆహాహా ప్లేయ A-ha-ha-ha, ahaha, Leluya, A-ha, A-meen, A-meen, Anu-vada-stotram, Alpha Omega-stotram, Agni-jwala-lavanti-kannu-lugalavada, Atkin-natura-stotram. Aha ha ha Hallelujah Aha ha ha Hallelujah Aha ha ha Hallelujah Aha amen Thank you praise the Lord Hallelujah thank you sister praise the Lord Praise the Lord Anna Praise the Lord Chinna prarthan cheskunnanka chusukundam vakyam మీలో మీరు కూడా ప్రార్థన చేసుకోండి కొంతసేపు పరిశుద్రవ తండ్రి మీ స్థితుల స్తోత్రాలైన మహోన్నతుల విదేవ మహిమ స్వరూపి మీకే వందన లేసయ్యా ఈ ఉదయ కాలం నుంచి ఇంతవరకు మేము మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో వందనాలు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడం మేము మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ లేనివాడు మీ వాడు మీరు చూపిస్తున్నారు ప్రభా అది అవును ప్రభా మీకు పరిశుదాత్మ పొందుకున్న వాళ్ళందరినీ మీ కుమారులాగా కుమార్తెలాగా మీరు తయారు చేసుకున్నాను నేను అడుగు ఉచితంగా ఇస్తున్నారు పరిశుదాత్మ అని కాబట్టి పరుశురాత్మ లేని వాడికి ముద్ర ఉండదన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరించినారు ఆ విషయాలు ఇచ్చినా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మా హాశ్రమలు విజృంభించి ప్రపంచమంతటా విస్తరిస్తున్నాయి ప్రభావ మనుషులకు అర్థం కాని స్థితులు ఉన్నారు ముఖ్యంగా సంఘం కూడా వీటిని అర్థం చేసుకోవాలని స్థితిలో ఉంది ఎందుకు అని ఎందుకంటే ప్రభు వీటిని ఎప్పుడు వాళ్ళు పరిశీలించలేదు యథావిధిగా జీవించినారు ప్రభా ఎవరు గుర్తెరగని సమయంలో జలపరిణయం వచ్చి వారిని అందరినీ కొనిపోయినట్లు ప్రభ ఈరోజు ఉంది ఎవరు గుర్తెరగలలేదు నేను ఈ లోకం మీదికి ఎటువంటి ఉపద్రం వస్తుంది గట్ట సర్పం ప్రభా ఆ నోటి నుంచి ప్రభావ యొక్క మృత నదిని ఓ ప్రభా కక్కే వేసినట్లు మేము చూస్తున్నాం నేను అతి గొప్ప వెంట పడిందనే విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు కానీ ప్రభా ఇవన్నీ సత్యాలు గ్రహించలేని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం అటువంటి జీవితంలో మేము ఉంటుండగా తండ్రి మమ్మల్ని ఏ రీతైగా తండ్రి వీటి మేము చూడాలన్నా మాకు ఆ యొక్క అనుగ్రహించమని ప్రవార్థిస్తున్నాం వీటిని చూసే ప్రభా అన్నిటి మేము వీటిని ప్రకటించాల ప్రభ అటువంటి ప్రకటించే సేవ జీవితం అనుగ్రహించండి ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని ధ్యానించడం బహు కష్టతరం క్రైస్తవ సంఘాలలో బైబిల్ స్టడీస్లలో కాబట్టి నేను ఆరంభించి ముగించడం కొంతకాలానికి దాన్ని జరి ముందుకు కొనసాగించకపోవడం అట్లా జరుగుతుండగా మాకు మటుకు మీరు ఆశను పుట్టించినారు కొన్ని సంవత్సరాల నుంచి మీరు మేము మాకు ఇవన్నీ మీరు చూపిస్తూనే ఉన్నారు ప్రభా ఎన్నో విషయాలు వాటిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం అందులో నేను గ్రహించడమే కాదు ప్రభావ వాటిని మేము స్వీకరించాలి ఎందుకు అంటే స్వీకరించకపోతే అది మావి కావు ప్రభావ విడిచి ఇంకొరికి వెళ్ళిపోతాయి ఇంతకాలం ఆ రీతిగా స్వీకరించకపోవడం అనే ఆ వాక్యం ఏది కూడా మా జీవితాలలో అంటుకోలేదు ప్రభావ ఆ వాక్యం చేత నానబడిన జీవితం అనేసి హెబ్బులు రాసిన పత్రిక పదకొండో దాని మీరు చెప్పినా నేను దేవుని బిడలు వాక్యంలో నానబడాలనేసి మునిగి ఉండాలనేసి నిర్మలమైన ఆ స్నానం చేయబడిన జీవితం మీ వాక్యమే నిర్ల నిర్మలమైన స్నానం నీళ్లు ప్రవ్వ మళ్ళీ అటువంటి నీళ్లతో మమ్మల్ని స్నానం చేసుకోమంటున్నారు కానీ ప్రవ్వ ఎవరు కూడా రీతిగా చేసుకోలేని స్థితులు ఉన్నారు గంటలు గంటలు వాక్యం ధ్యానించడం ఉంటుంది ప్రభా గంటలు గంటలు ప్రార్థించడం ఉంటుందేమో గంటలు గంటలు వర్షిప్ చేయడం ఉంటుందేమో కానీ ఓ ప్రభా వాక్యాన్ని ధ్యానించే జీవితం లేదు ప్రభావ కానీ మీరు మాకిచ్చినారు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యాన్ని ధ్యానించే ఆశ అటువంటి ఆశలను హృదయాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవు కాబట్టి క్షణం అమ్మ నందరిని తృప్తిపరిచి మీరే మహిమనందమే క్రీస్తు పరిషద్ నామమ్న ప్రార్థించటనాం తండ్రి ఆమె మనము అట్టుపోయిన వారము ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయాన్ని ఆరంభించుకున్నాం కొంచెం కష్టతరంగా ఉండే అధ్యాయం ఇది ఎందుకంటే ఆరవ అధ్యాయము సిద్ధపాటు లేక ఆహ్వానానికి సంబంధించిన నేను చూపించిన శ్రమలు ఈ లోకంలో రాకముందు ఆహ్వానం దేవుని యొక్క ఆహ్వానం ఆ ఆహ్వాన్ని స్వీకరించిన వారికే తప్ప ఎవరికి కూడా ఆ ముద్రలు ఉండవన్న విషయాన్ని ఆ ముద్రలు అర్థం చేసుకుంటే యోగ్యత ఉండదన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉనుకుపోయిన వారం నుంచి ముఖ్యంగా రెండు యాజకత్వంలో మధ్య పోరాటం బైబిల్ అంతా ఆది మొదలుకొని ప్రకటన గ్రంథనపు చివరి కాలం వరకు జీవరి అధ్యయం వరకు రెండు యాజకత్వంలో మధ్యల పోరాటం బబులోను మరియు పాలు తెందు దేశం ఇవి రెండు దేశాలు రెండు స్థలాలు రెండు పట్టణాలు పారమయ్య ఋషులేము మహాబబులోను ఈ రెండిటికి మధ్యల పోరాటం లేవి యాజకత్వము మరియు మిల్కీ సెదక్ యాజకత్వం మధ్యల పోరాటం కానీ దేవుడు మనకి ఇవన్నీ ఎప్పుడో చూపించండి ప్రవచనాలలో పాత నిబంధన కాలం నువ్వు బబులోని నుంచి బయటికి రాక తప్పదు లేకపోతే దాని బట్టిన దుస్థితి నీగబడుతుంది బబులోని ఎక్కడ ఉంది మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉంది మొట్టమొదటిసారి మతము మన ప్రభుని తృణీకరించింది యూధా మతం అది ఈసారి ఆయన వచ్చే టైంకి భూమి మీద విశ్వాసాన్ని కనుగొన ఎందుకు మరోసారి మతము ఆయనను తునీకరిస్తుంది ఆయన సత్యాన్ని తునీకరిస్తుంది ఆయన వాక్యాలను ధృనీకరిస్తుంది ఆచారబద్ధమైన ఆచారబద్ధమైన పండగ క్రైస్తవ జీవితం ఉపవాసం సబ్బాతులు అన్ని ఆచరిస్తారు కానీ ఆయన వాక్యాన్ని స్వీకరించారు ఆయన వాక్యానికి విధేయత చూపించారు పోయిన వారం ఏం నేర్చుకున్న వాక్యం అంటే అది ఉండదు హృదయంలో అది మైండ్ లో ఉండనే ఉండేది జ్ఞాపకం చేసుకొని ఎంత తల గోకినా అవి జ్ఞాపకానికి రావు అన్నట్టు ఎందుకంటే తలలో ఉండవు అవి ఉంటాయి వాక్యాలన్నీ మనం హృదయంలో రాసుకుంటే అవి ఎప్పటికీ మర్చిపోధి ఎన్ని సంవత్సరైనా ఒకటే వాక్యం యథావిధి వాక్యం చెప్పుకుంటా పోతారంట అది లేవి యాజకత్వం కానీ మిల్కీ శథకు యాజకత్వంలో ప్రతిరోజు తాజా మన్నతోనే పోషిస్తూ దేవుడు కాబట్టి అటువంటి యాజకత్వంలో ఉన్న ప్రధాన యాజకుడు మన ప్రభు వాళ్ళ మన ప్రభు అటువంటి యాజకత్వాన్ని మనకి ఇచ్చిండు కాబట్టి ఈరోజు నుంచి మనము ఈ యొక్క ఆరవ అధ్యాయాన్ని బహుదీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఈ ఆరవ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క ముద్రలు అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలా కాబట్టి వాటికి నీకు తాలపు చెవి అవసరం ఆ తాలపు చెవి ఉంటే కాని ను వీటిని అర్థం చేసుకోలేవు ఎందుకంటే ఇందులో బహు విశేషమైన సత్యాలు భద్రపరచబడినాయి ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుంది అనేది హెచ్చరిక ప్రతి ముద్రలో ఏముంటుంది ఆ విప్పినప్పుడు ఏం జరుగుతుంది కానీ ముద్రలు విప్పి బూరలు ఊదే టైం మనం బూరల తీర్పు ఆల్రెడీ చూసినాం గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయితే ముద్రలు విప్పినప్పుడు ముద్రలో ఏ ముద్ర విప్పినప్పుడు ఆ పుస్తకంలో ఏం రాయబడిందో అవి చూపిస్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ అదే రీతిగా ముద్రలు హెచ్చరిక లాంటివి సిద్ధపరచడం లాంటివి ఆహ్వానానికి సంబంధించినవి నువ్వు ఎంత త్వరగా ప్రభుని స్వీకరిస్తే నిండు మనసుతో అంత త్వరగా నువ్వు ఉదరించబడతావు లేదంటవా యథావిధి మతపరమైన జీవితం ఈ కూడా అనుకున్నారు మాకేం కాదులే అని కానీ అందరూ విడిచిపెట్టిన విడ విడవడ్డట్టు మనం చూస్తూ ఉంటాం ఆయన కృపలో అందరు విడుదల పొందిండరు ఒక్కరు కూడా ఆయన కృపలోనికి రాలేకపోయినారు ఎందుకంటే దాన్ని తృణీకరించారు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించారు కాబట్టి లేక లేవి యాజకత్వాన్ని ప్రేమించారు కాబట్టి మాకు అవే అనుదిన బల్లులే బాగున్నాయి పండుగలు ఏడు పండుగలు ఉన్నాయి ఆ పండుగలు చేసుకుంటా పోతాం మా కాలం అంతా అన్ని ఆచారాలు పాటిస్తాము ప్రతిరోజు బల్లులు అర్పించుకుంటాం ప్రతిరోజు బాగా తింటాం తాగుతాం సుఖింతం అది వాళ్ళ గురించి చెప్పబడింది కానీ అది రక్షణ పొందిన మతపరమైన క్రైస్తవ జీవితానికి వచ్చేసింది అదే ఆత్మ ఈరోజు వెంబడిస్తూ ఉంది కాబట్టి ఆత్మ దేనికి సంబంధించిందంటే తిండికి సంబంధించింది ఏషావుకి సంబంధించింది శరీరానికి సంబంధించింది ఏషవు లాంటి సంబంధించింది మీలో ఎవరైనా ఉంటారేమో అటువంటి వారు చూసుకోమని ప్రభు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అక్కడ కాబట్టి మొదటిదిగా మొదటి ఆ యొక్క నాలుగు ముఖ్యమైన అంశాల గురించి నేను మీకు చూపించి దాని తర్వాత ఆరో అధ్యాయాన్ని మనం డీటెయిల్డ్గా వెళ్ళిపోతా ఉంటాం అయితే ఆరో అధ్యాయంలో ముఖ్యంగా తెల్ల దాని తర్వాత అతను దాని మీద కూర్చున్న ఆ వ్యక్తి ఎవరు అనే ప్రపంచమంతట మతపరమైన క్రైస్తము ఆ వ్యక్తిని గుర్తించకపోయింది రోజుకి కూడా కానీ ప్రభు మనకి ఎప్పుడో చూపించింది ఎవరు అతను కాబట్టి నువ్వు ప్రభు పక్షంగా ఉన్నప్పుడు ప్రభు హృదయంలో నుంచి ప్రభు నోట్ల నుంచి వచ్చిన ఈ వాక్యము నీకు తపకార్థమవుతుంది ఎందుకంటే ఆయనను స్వీకరించినావు కాబట్టి మొదటిదిగా చూడండి మొదటి ముఖ్యమైన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తృణీకరిస్తావో నీకు ఈ ముదరిసి క్లోజ్ అయిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో ఇవి అర్థం కావు ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి ఎందుకు చర్చికి ఇవన్నీ బయలుపరచబడలేదు ఈరోజు ఎందుకు పాస్టర్స్ నేను చెప్పినా కదా గతంలో ఒక బిషప్ సిఎస్ఐ చర్చ్ బిషప్ ఆయన వచ్చి బైబిల్ స్ట్రీలో కూర్చుండి ఆ రోజు మనం ప్రజాగ్రంథం గురించి ధ్యానిస్తూ రకరకాల బోర్లకు సంబంధించినవి అంతసేపటి విన్నాడు అంత అయిపోయినాక చివరికి బయటికి వచ్చినాక సార్ నాకు ఇవి ఏం అర్థం కావు నేను ఎంతో కాలం సేవ చేసినాను పాస్టర్ లాగా ఉన్నాను కానీ నేను మనకు ప్రకటన గ్రంథంలో ఏమి చదవలేదు ఏమి నేర్చుకోలేదు చూడండి బిషప్ లాంటి వాళ్ళే అంటున్నారంటే అట్లా ఎంతమంది ఉన్నారు అనేది కాబట్టి ఎందుకు అంటే నువ్వు పరశుధాత్మని తృణీకరిస్తే పరశుధాత్మ అభిషేకాన్ని తృణీకరిస్తే ఈ ముద్రలు నీకు బయలుపరచబడవు ఎందుకంటే ఏ స్ప్రవే చెప్పిండి యోహాన్స్ వార్తలో వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని కాబట్టి సర్వ సత్యం అంటే కొంచెం కాదు కదా సర్వం అంటే బైబుల్ అంతట్లో ఏం రాయబడిందో భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవన్నీ నీకు బయలుపరుస్తున్నాడు దేవుడు చెప్పండి మనకు బయలుపరచలేదా ఎన్నో టూ నుంచి బయలుపరుస్తున్నాడు టూ లో ఎకనామిక్ కొలాబ్స్ మనం చూసినాం ప్రపంచం అంతటా స్థితి పతనం అయిపోతుందని ఈరోజు కాలేదా మహాభయంకరమైన పతనం దాని జనులు కుప్పలు కుప్పలుగా పడి అత్తరు అనేసి మనం చూసినాము నాలుగు సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతలేదా రకరకాల రోగాలు వస్తూ ఉంటే డాక్టర్లకు అంతు పట్టవు ఎవరికి అంతు పట్టవు అవన్నీ ఎవరు మనకు చూపించిండా లేదా జరుగుతుంది ఏ డాక్టర్లకు అర్థం కావట్లేదు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలని అర్థం కావట్లేదు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చి పంపిస్తున్నారు దానికి సైడ్ రియాక్షన్స్ వచ్చి ఇంకా కొత్త రకాల రోగాలు వస్తా ఉన్నాయి వస్తాయి కొత్త రకాల రోగాలు వస్తాయని చెడు చెప్పిండు మనకి కానీ మన దగ్గరికి రావు ఎందుకంటే తను ప్రేమించింది కాబట్టి నేను అతన్ని తప్పించదని అన్నాడు నువ్వు నిజంగా ప్రేమించినవా ఏలోనే ఈ రోజునైనా రుజువు పరచాడు చెప్పండి రుజు నిజంగా ప్రభుని ప్రేమించిన వాడువైతే నువ్వు ఎప్పుడో తప్పించుకుంటావు వీటి నుంచి నిజంగా ప్రేమించేవాడు దేవుని సేవ చేస్తాడు సండే టూ టూ అవర్స్ చర్చలో కూర్చోడు ఎవ్రీడే సేవా జీవితంలోనే ఉంటాడు వాడు కానీ మతపరమైన క్రైస్తవం ఏం చేసిందంటే ఏ ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు ఏ రీతిగా అయితే ఆచారబద్ధంగా జీవించు అనుదిన బలు అర్పించుకుంటా ప్రతి ఇంటికి ఒక గౌరవం తీసుకుపోయి అర్పించుకోవాలా దాని ఆహారం తెచ్చుకొని తినాలా కాలం అట్లా గడిచిపోయింది వాడికి అదే సుఖం అనుకున్నాడు బానిసత్వం అని తెలియలేదు వాడికి ఈ రోజు కూడా ఆచార నియమంగా ఆచారబద్ధంగా జీవిస్తూ బానిసత్వంలో ఊడిపోయినాం కానీ నీకు స్వాతంత్రం ఇచ్చిందేవాడు వాటన్నిటి నుంచి ఆచారబద్ధమైన జీవితం నుంచి సబాతుకి అధిపతి మన ప్రభు అయితే నువ్వు ఆచరిస్తున్నావా ప్రభును ఆచరిస్తున్నావా మోసే సబాతును ఆచరించమన్నాడు కానీ ప్రభును ఆచరించడం వలన సబ్బాత్ను ఆచరించినట్లు అంటాడు పౌలు కానీ ఈరోజు సబ్బాతుకు ప్రాధాన్యత ఇచ్చి బ్రదర్ నాకు సండే హాలిడేది దొరకలేదు బ్రదర్ చర్చిపోవాలంటే అనేసి బాస్ తిట్టుకోవడం ఏంటో ఉద్యోగం మీద తిట్టుకోవడం ఏంటి అర్థం కాక కాబట్టి మొదటిది ఇస్రోల్ ప్రజలు ఏ రీతిగా దేవుని యొక్క ఆత్మను తురనీకరించండి అనేది నేను గతంలో చూపించిన ఏహెచ్కల్ గ్రంథంలో వాళ్ళు ఆ రీతిగా తురీకరించడం వల్ల చూడండి ఏహెచ్కల్ గ్రంథము పదకొండవ అధ్యాయం నేను చూపించిన గతంలో మరోసారి చూపిస్తున్నాను ఏహెచ్కేల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మనం దాన్ని చూసినాం నేను చూపిస్తాం వాక్యాన్ని ఓపెన్ చేస్తున్నాను ఏహెచ్కేల గ్రంథము పదకొండవ అధ్యాయం ఏహెచ్కేల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వాళ్ళు తృణీకరించారు ఎందుకు తృణీకరించారు బంగారు దూరం చేసుకోవడం వలన దానికి ముందు మేము ఆచరిస్తాం ఈ వాదనలు అన్నిటి పాటిస్తామని చెప్తున్నారు కానీ మోసే కనిపించకపోవంగా కిందికి రాకపోవంగా బంగారు దూరం చేసుకొని ఆ ఆజ్ఞని ఉల్లంఘించారు దాని వలన వారి మీదకి తెగుళ్ళన్నీ దాని మీద దాని ఆ తెగుళ్ళు ఆరంభమైపోయినాయి ఆ రోజే ఆ రోజే ఆరంభం ఎంతమంది చనిపోతుంటే ఆహరను పోయి ఆ కాగడ పట్టుకొని దీపాన్ని పట్టుకొని దీపార్థిని పట్టుకొని ఆ మనుషులు మధ్యలో వెళ్ళిండు సజీవులకు మృతులకు మధ్య నిలబడాడు దాని ద్వారా అక్కడ మరణం ఆగింది కానీ ఆ తీర్పు మటుకు ఆరంభమైతే ఆ రోజు నుంచి వరకు నడుస్తూ ఉంది కాబట్టి దాని నుంచి నువ్వు విడుదల పొందాలా ఆ తీర్పు నుంచి నువ్వు విడుదల పొందాలంటే ఏశ్వరం స్వీకరించాలా ఒక్కటే మార్గం మనం చెప్తాం ఏశ్వరుని ఎందుకు స్వీకరించాలంటే ఎన్నెన్నో స్టోరీస్ చెప్తా ఉంటారు కానీ అసలు కరెక్ట్ వాక్యం చెప్పరు నువ్వు పాపంలోకి వెళ్ళి బయటకు నీ పాపాలు విముక్తి పొందాలి నువ్వు పరిలోకం పోవాలి నీ కుటుంబం బాగుంటుంది నీకు సంతోషం అవుతుంది నీకు ఉద్యోగం వస్తుంది నీకు ఈ వస్తాయి అవస్తాయని చెప్పి నువ్వు రక్షణ నడిపిస్తున్న మనుషులను కానీ అసలైన సువార్త ఏందనేది నువ్వు ఎప్పుడు చెప్పలేని స్థితిలో ఉన్న వాళ్ళకి జీవం దేవునితో సహవాసం కలిగి జీవించాలా అనేది సృష్టికర్తతో కలిసి జీవించడం అనేది ఏ రీతిగా సాధ్యము ఇది కేవలం ప్రభు ద్వారా సాధ్యం ఏసు ప్రభు ద్వారా సాధ్యం అది ఒకప్పుడు దాన్ని పోగొట్టుకున్నారు ఈ దాన్ని తిరిగి ఇవ్వాలంటే ఏసు ప్రభు రావాల్సింది ఈ లోకంలోనికి కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చూడండి ఇరవై మూడవ వర్షంలో ఏం జరిగిందనేది వాళ్ళు ఎందుకు ఆ దేవుని యొక్క ఆత్మని పాత నిబంధన కాలపు భక్తులు తృణీకరించారు ఇస్ పిల్లలు ఎందుకు తృణీకరించారు ఇరవై మూడవ చూడండి ఆ మరియు యహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి ఈ పట్టణం దేనికి సంబంధించిందంటే ఎరుసులేం పట్టణం ఆ యహోవా మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా ఈ తూర్పు దిశ దేనికి సంబంధించిందంటే ఒలివల కొండ ఒకటపప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ బైబిల్ ఉంటే బైబిల్ అక్కడ బ్రాకెట్స్ రాసుకోండి తూర్పు దిశ కొండ ఏంటంటే ఒలివ కొండ ఆ కొండ మీద మన ప్రభు ఎప్పుడు తన శిష్యులతో పాటు కలిసి ఉండేవాడు ఎందుకంటే దేవుని యొక్క మహిమ లేక దేవుని యొక్క ఆత్మ అక్కడ ఉంటుంది తూర్పు దిక్కుని ఎందుకంటే ఏసు ఆయన మహిమ దేవుని యొక్క మహిమ ఆయన నేను కొలసలు రాష్ట్రపత్రికి మొదటిగా ఆయన అదృశ్య దేవుని స్వరూపం దేవుని యొక్క మహిమ ఏ ప్రభు కాబట్టి ఇస్రోల్ దేశంలో నుంచి మన ప్రభు యొక్క మహిమ బయటికి వెళ్ళిపోయింది ఏహెచ్కల్ గ్రంథంలో ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ధృవీకరించారు ఎంతగా చెప్పినా కూడా వాళ్ళు వినలేదు అందుకే హహెచ్కల్ గ్రంథం నాకు చాలా ఇష్టం ఎంతగానో ప్రయాసపడతా ఉంటాడు ఏహెచ్కల్ ఎన్నెన్నో విషయాలు చూపిస్తుంటాడు ఏహెచ్కల్ మాటలు వింటారేమో అని ఏహెచ్కల్ ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన దర్శనాలు చూపిస్తాడు దేవుడు అవన్నీ చూపించి వాళ్ళకి విశదీకరిస్తుంటాడు కనీసం ఇట్లనన్నా విని ఆయన స్వీకరిస్తారేమో అని చెప్పేవాడిని బ్యాక్గ్రౌండ్ ని బట్టి మనుషులు స్వీకరిస్తారు లేక ధృణీకరిస్తారు ఆయన వీడు చదువుకున్నాడంటే స్వీకరిస్తారు వీడు చదువుకోలేదంటే వీడు చదువుకోలేడు ఇంకేం తెలుసు అంటారు అట్లా ఉంటారు అన్నట్టు ఈ లోక విధానాలు అందుకని ఏహెచ్కేల్ని దేవుడు ఎంతగానో ఆచరించి ఎన్నెన్నో విషయాలు చెప్పించింది ఆయనకి ఆ దర్శనరీతిగా ఆయన చెప్పే వాక్యాలు చెప్పి దర్శనాలు వింటామంటే మనుషులకు భయం వేసాడు అన్నట్టు ఆయన కానీ వాళ్ళు ధృనికరించడాకే కఠిన హృదయాలు వీరు మొండి ముండి ముండి హృదయాలు అని అతనే సంభాషిస్తుంటాడు ఇంగ్లీష్లో స్టీఫ్ నెక్ అంటాం వీళ్ళ మెడలు చాలా కఠినంగా ఉంటాయి వంగని మెడల్ అంటాడు ఈ మెడల్ వంగవి కాబట్టి అటువంటి జీవం వీళ్ళలో ఉంది అన్న అక్కడ మాట్లాడుతున్నాడు అందుకని దేవుని యొక్క మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటే మనం చూస్తాం ఇది యొక్క ఈ రథములు ఈ యొక్క కెరుబులు తమ రెక్కలు చాటుచుకోవడము చక్రాలు ఏంది ఇవన్నీ ఒకరోజు ఎప్పుడన్నా చూస్తాం టైం చుట్టితే మనకి యుహోవ మహిమ పట్టణంలో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశన కొండకు పైగా నిలిచాను కాబట్టి ఒలివ కొండ మీద పోయి నిలిచింది తర్వాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మోషన్ కాగా చూడండి తర్వాత ఆత్మ నన్ను ఎత్తి ఇదే ఇదే స్థితి ఇదే యొక్క యోహాను భక్తుని జీవితంలో చూస్తూ ఉంటాం దేవుని యొక్క ఆత్మ తన్ని పైకెత్తుకొని పోవడం అనేది నేను దైవాత్మోషను కాగా దర్శనంలో కల్దీయ దేశం ఇప్పుడు అర్థం చేసుకోండి కల్దియా దేశం అంటే బబులోని కదా కల్ది ఆ దేశం అంతా చెరలో ఉన్న వారి యొక్కకు నన్ను దింపను కాబట్టి నిన్ను నీ బాధ్యత ఇప్పుడు హేచ్కెల్ కి సాదృశంగా నువ్వు ఉన్నావు ఈరోజు ఈ లోకంలో నీ బాధ్యత ఏదైనా అర్థం చేసుకోవాలి కల్దియా దేశంలో నేను దింపిండు దేవుడు చెరలో ఉన్నారు వీళ్ళు ఇంకా మతపరమైన యాజకత్వము లేవి యాజకత్వము బందికి సంబంధించిన ఎందుకంటే అది బానిసత్వం కదా లేవి యాజకత్వము బానిసత్వము మీరు మెస్ అయ్య వచ్చేంత వరకు మీరు ఇవి చేయాల్సిందే బానిసత్వం శుద్ధికరణ ఆచరించాలా పులివల పండగ చేయాలా ఈ ప్రణమ పండగ చేయాలా కూరల పండగ చేయాలా అన్ని రకాల పండగలు చేయాలా ప్రతి దానికి ఖర్చుతో పడింది మీ డబ్బు అంతా వాటికే పెట్టాలా ప్రతిరోజు ఒక గొర్రెను అర్పించాలంటే ఏం చెప్పండి ఏడు ఎనిమిది వేలు ఒక గొర్రె నుంచి పదిహేను వేలు ఉంటుంది అంత విలువగా అంత డబ్బు పెట్టి కొనాలంటే ప్రతిరోజు కొనడం అంటే ఏంది అంత అంతగానో డబ్బులు ఎక్కడ మనుషులే కానీ అది బానిసత్వం ఎందుకంటే ఒక రకమైన శిక్ష నువ్వు ప్రభువు ఆ వాగ్దానం ధృవీకరించినావు కాబట్టి నీ మీదకి ఆ శిక్ష వచ్చింది నువ్వు అవన్నీ చేయాలా ప్రతిరోజు మందిరంలో ధూపం వేస్తూనే ఉండాలా మందిరంలో పోయి నువ్వు బలం అర్పించే ఉండాలా ప్రతిరోజు నీ కుటుంబము సంవత్సరానికి ఒకసారి ఆ నీ కుటుంబం బలి అర్పించాలా ఇవన్నీ బంది భార ప్రతి మతంలో ఉంటాయి ఈ భారాలు ఏ మతమాని తీసుకో ఈ లోకంలో ప్రతి మతంలో ఈ ఈ బానిసత్వం ఉంటుంది అన్నట్టు నువ్వు ఇది చేయాలి నువ్వు అది చేయాలి నువ్వు ఇది చేయాలని నీ మీద అన్ని భారాలు పెడతా కానీ ఏ సుప్రభులకు వచ్చినాక నీకు ఆ భారంల నుంచి స్వాతంత్రం కలిగింది కాబట్టి చూడండి కల్దియ దేశము అంటే అది బహులోని దేశం బహులోని దేశంలో చెరలో ఉన్నవారు ఈరోజు కాబట్టి మనకు తెలుసు మనం ఉంటుంది బైబులోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేసి ఎన్నిసార్లు మీరు గోడ మీద ఆ క్యాలెండర్ చూస్తూ ఉంటారు ప్రతిరోజు చూస్తారు కదా డేట్ గురించి ఈ రోజు ఏం తేదీ ఎవరిని అడితే కూడా ఈరోజు ఏంది భయ అంటే ఈరోజు ఫలాని తేదీ అని చెప్తారు ఆ క్యాలెండర్ చూసినప్పుడల్లా నీకు గుర్తుకు రావాలి కదా అరే మనం ఉంటుంది బైబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ అని ఈ క్యాలెండర్ కనుక్కుంది బబులో నీళ్ళని గోడ గరియనం చూసినప్పుడల్లా చిన్న ముళ్ళు ఆ సెకండ్స్ ముళ్ళని చూసినప్పుడల్లా బబులోని నాకు జ్ఞాపకం కోసం అంటుంది ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ కవల శాస్త్రవేత్తలు బబులోను అతి తెలియగల వాళ్ళు అది కూలిపోయింది ప్రకృతి సహజంగా కానీ ఈరోజు ఇంకోటి ఉంది ఆత్మీయంగా ఫిబ్రవరి మన ప్రటాంగందరూ చూస్తున్నాం దాని గురించి బబులోను కూలేను కూలెను అనేష్ రెండు సార్లు కాబట్టి చెరలో కల్దియా దేశం అందు ఉన్న వారి యద్దకు నన్ను దింపెను ఆ రోజు ఎహెచ్కేలు ఆత్మ అని అక్కడ దింపి ఉన్నదేమో ఎరచలెంలో ఆయన శరీరం ఎర్జలంలో ఉంది ఆయన ఆత్మనేమో బబులో ఉంది దాని తర్వాత నేను గతంలో కూడా చూపించిన ఎహెచ్కేలు దగ్గరికి పెద్దలందరూ వచ్చారు పెద్దలందరూ నా చుట్టూ కూర్చారు పన్నెండు కోత్రికల పెద్దలు ఏహెచ్కల్ తోనే సంభాషిస్తున్నారు ఎట్లా మనం జీవించాలా ఎట్లా మనం వర్షిప్ చేయాలా ఏందో ఏమి అంటే అందరూ మంచి భక్తి కనిపిస్తారు కానీ ఒక్కసారి దేవుడు తన్ని ఆత్మలోనికి తీసుకెళ్ళిపోయాడు ఏహెచ్కల్ శరీరం ఇక్కడే ఉంది పన్నెండు మంది పెద్దలందరూ అక్కడే కూర్చోరు చుట్టూ చుట్టూ మాట్లాడుతూనే ఉన్నారు ఈయన కూడా మాట్లాడుతున్నాడు కానీ ఆత్మని దేవుడు లేపుకొని పోయాడు చూడు తీసుకొని కొన్నిసార్లు నువ్వు శరీరం ఎక్కడ ఉంటుంది కానీ నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది నీ ఆత్మ ఇంకెక్కడో పనిచేస్తూ ఉంటుంది అప్పుడు ఏం జరిగింది ఆత్మ ఏహెచ్ ఏహెచ్కల్ తలను పట్టుకొని పోయింది ఒక చెయ్యి వంటిది వచ్చి తల తల పట్టుకొని లేపుకుంటూ పోయింది చెప్పండి ఇప్పుడు మన తల పట్టుకొని లేపితే మన పరిస్థితి ఏమవుతుంది బాడీ చాలా బరువు కదా తలను పట్టుకొని లేపితే బాడీ ఎట్లా లేస్త ఏహెచ్కల్ అక్కడే ఉన్నాడు కానీ ఒక చెయ్యి వంటిది వచ్చి తన తలను పట్టుకొని లేపుకొని పోయి మందిరం దగ్గర తీసుకెళ్ళి మందిరంలో చూపిస్తుంది ఏం జరుగుతుందని ఇదే పన్నెండు ఈ పన్నెండు గోత్రికల పెద్దరు లోపల మందిరం లోపల రకరకాల దయ్యాలకి రూపం వేస్తున్నారు బయటనేమో ఏమి తెలనలాగా మంచి భక్తి పరులాగా కనిపిస్తారు ఇక్కడికి వచ్చి సంభాషిస్తున్నారు దేవుని విషయాలు లోపలనేమో రకరకాల దేవదూతలకి దేవలకి దేవ దేవతలకి బొమ్మలకి చర్చి లోపల జరుగుతుంది ఇదంతా ఊహించినప్పుడు అయితే నగదే ఫస్ట్ టైం ధ్యానించినప్పుడు భయం వేసేసిందా మన ఏహెచ్ఎల్ లాగా ఉంటే ఇవి నీకు చూపిస్తుంది ఈరోజు ఎందుకు గ్రహించలేకపోయినారు ఎవరు ఎందుకు చూడలేకపోయినారు రాబు ఉపద్రవం ఎందుకు గ్రహించలేకనారు ఏ చర్చనా తీసుకోండి ఎవరికి మనం వ్యతిరేకంగా మారడం చర్చికి ఎంతో పవర్ ఇచ్చిండు కానీ అది ఎందుకు పోగొట్టుకుంది పవర్ ఈరోజు నేను మీకు చూపించినా కూడా కొంతకాలం కిందట ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం పాటలు పాడడం బంద్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ బంద్ సిస్టమ్స్ స్పీకర్స్ అన్ని బంద్ నిర్మానుషమైపోతుంది చర్చని వాళ్ళు ప్రభు మనకి ఎందుకు చూపించండి ఈరోజు పెద్దలందరూ అట్లనే ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు అందరూ మాయమైపోతున్నారు సరే నేనేం దుఃఖపడుతున్నాను ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు కాబట్టి పర్లేదు నీ లోకంలో ఉంటే ఏంటి ఆ లోకంలో ఉంటే నేను దేవుని సేవలో ఉన్నారు కదా వాళ్ళు ఎన్నిసార్లు నేను రుజువుపరచున్నాను మీకు వాక్యపరంగా కూడా ఒకసారి శర్రాన్ని విడిచిపెడితే వాళ్ళు ఇంకా అయిపోయింది వాలకి ఇంకా అనేకమైన పనులు చెప్తా ఉంటాడు దేవుడు ఎందుకంటే వాళ్ళ ఆత్మ ఎక్కడెక్కడో పరిగెత్తాలని ఉంటుంది వాళ్ళ జీవము ఎక్కడెక్కడో పరిగెత్తాలన్న ఆశ ఉంటది శరీర బలీనతల వల్ల అది చేయలేకపోయింది లోకంలో ఉన్నప్పుడు వాటి శరీరాన్ని విడిచిపెట్టినాక వారి జీవము వారి ఆత్మ ఎన్నో ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటది నేను ఎన్నిసార్లు నా కళ్ళార చూసినా కూడా చనిపోయిన వాళ్ళు నాతో పాటు కలిసి వచ్చి ఎక్కడెక్కడో సేవ చేస్తున్నట్లు ఎన్నో ప్రాంతాల్లో పోయి రకరకాల పనులు చేస్తున్నట్లు ఇదే ఇద్దరు అనుభవం కాబట్టి కల్ది ఆ దేశం అందు చెరలో ఉన్న వారి యుద్ధకు నన్ను దింపెను అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను అప్పుడు యహోవ నాకు ప్రత్యక్షపరిచిన వాటిని అన్నిటినీ చెరలో ఉన్న వారికి నేను తెలియజేసి ఇదే మన ఆరవ అధ్యాయానికి సంబంధించిన వాక్యం ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితము బబులోనికి సాదృషం నేను ఫ్రాంక్ చెప్పేస్తున్నా ఓపెన్ గా గతంలో చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్పేస్తున్నాను ఓపెన్ మతపరం అంటే బబులోను అంటే బాబేలు నుంచి వచ్చిన పదం అది నిం్రోదు బాబేలు గోపురాం కట్టిండు అక్కడ భాషలు తారుమారైనయి అందుకు భాషలు తారుమారై ఒకరికొకనికి అర్థం కావట్లేదు సరే క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటి భాష ఇంకొక భాషకి అర్థం కాకపోతే అంటే గలిబిలి అందుకే బాబేలు అంటే గలిబిలి ఈరోజు గలిబిలి ఎక్కడ చెప్పండి మొత్తం ప్రపంచం అంత ప్రతి స్థితిలో గలిబిలి ఉంది రాజకీయంలో గలిబిలి ఉంది ప్రభుత్వాలలో గలిబిలి ఉంది బిజినెస్ లో గలిబిలి మెడిసిన్ల గలిబిలి ప్రతి సిస్టమ్ లో గలిబిలి ఎడ్యుకేషన్ లో గలిబిలి ఉంది ఎక్కడ చూసినా గలిబిలి మత మతంలో కూడా గలివిలే రకరకాల మతాలు కొట్టుకొని కొట్టుకొని వస్తున్నారు గలివిలి ఎక్కడ చూసినా గలివిలే చర్చిలో మరీ గలిబిలి మాది కరెక్ట్ మాది కరెక్ట్ మాది కరెక్ట్ మీది రాంగ్ ఇక్కడుంటేనే ఎత్తబడతారు ఇక్కడుంటేనే రక్షింపబడతారు ఇదే సరైన బోధ ఇదే సరైన వాక్యం గలి బిలి గలి బిలి మొత్తం కాబట్టి బాబేలు ఎక్కడుంది సీనారుదే షీనారు ప్రాంతం ఎక్కడుంది బొబ్లోనికి రాజధాని సీనారు అది ఎక్కడుంది మతపరమైన జీవితం మధ్యలో ఉంది మొదటి మతం యూద మతము మన ప్రభుని తిరువనీకరించింది మతంలో ఉన్నవాడు ఎప్పుడు తృణీకరిస్తారు ప్రభుని ఈరోజు కూడా జరిగింది అదే మతంలో ఉన్న క్రైస్తవ జీవితము ప్రభుని త్రణీకరించింది ప్రభుని త్రుణీకరించడం అంటే ఆయన పేరు తీసుకోవడం కాదు ఆయన మాటలు గైకొనకపోవడమే నన్ను తృణీకరించడం ఆయన చెప్పిన వాక్యాన్ని పాటించకపోవడమే తృణీకరించడం అట్లా తృణీకరించింది ఇప్పుడు నీ బాధ్యత ఈ వాక్యం వింటున్న బాధ్యత ఏంటంటే ప్రకటన గ్రంథం నీకు అర్థమవుతుంది కాబట్టి ఇంతకుముందు నీకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నీకు క్లూ ఇస్తున్నాడు దేవుడు కల్దియా దే కల్దియా దేశం అందు అంటే మతపరమైన క్రైస్తవ జీవితంలో బంధులుగా ఉన్నవారు వీళ్ళందరూ వీరి నిన్ను పంపండి ఇప్పుడు నిన్ను దింపేడు దేవుడు కాబట్టి నేను ఎందుకు ఈ లోకంలో ఉన్న చీకటి శక్తులు పట్టలేకపోతున్నాయంటే నువ్వు పనున్నావు కాబట్టి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండో ఆరు నెలలు ఎన్నిసార్లు చెప్పేసా మీకు నేను మీరు దేవునితో పాటు అక్కడ కూర్చున్నారు మీ ఆత్మలు అక్కడ కూర్చొని సంభాషిస్తున్నాయి మీరు ఈ లోక రక్షణ పొందిన వారందరూ ఆయనతో పాటు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ సత్యం గ్రహిస్తే నువ్వు అనుకున్న ఎంత కాలమైనా నేను అక్కడ అది అక్కడ పోక నన్ను క్షమించు ప్రవ్వా కనీసం ఎప్పుడన్నా నేను నీ దగ్గరకు వచ్చి కూర్చుంటా ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసుకుంటావు మళ్ళా దిగాల కదా అక్కడి నుంచి అందుకే ఇక్కడ చూపిస్తుంది తెరలో ఉన్న వారి ఎద్దకు నన్ను దింపెను నువ్వు పైన ఉన్నావు మన తప్పదు పైన వెలుగుతూనే ఉంటావా వెలగాల కరెక్టే కానీ వెలగాలంటే ఆ వెలుగు మనుషులకు చూపించాలంటే నువ్వు కిందికి దిగి రావాలా కాబట్టి నువ్వు పైకి ఎక్కడము అనేదే కాదు కిందికి కూడా దిగి రావాలా ఆత్మలో ఎంత పైకి ఎత్తికినా మనుషుల దగ్గరికి నువ్వు తప్పదు కాబట్టి ఆ చెరలో ఉన్న వారి యహోవ నాకు ప్రత్యక్షపరిచిన వాటిని అన్నింటిని అంటే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడ్డాయో బైబుల్ అంతట్లో ఏమున్నాయో అవన్నీ నీకు బయలుపరిచండి దేవుడు పరిశుద్ధ అభిషేకం ఉండడం నువ్వు వాటిని గ్రహించగలవు పరిశుద్ధాత్మ కొరకు ప్రయాసపడాలి నేను ఎన్నిసార్లు చెప్పిన వాక్యాల మధ్య రక్షణ పొందితే సరిపోదు బాప్సం పొందితే సరిపోదు దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టుకోవాలా అది కేవలం పెద్ద కోస్త కాదు అసలు పెంత కోస్త అనేది లేనే లేదు బైబుల్ ఎందుకంటే పెద్ద రోజు పరిశుధాత్మ అభిషేకం వచ్చింది పెంతకోస్త పండుగ రోజు పరిశురాత్మ కిందికి దిగొచ్చింది కానీ పెంతకొస్తు పండుగ చేస్తున్న వాళ్ళ మీదకి రాలేదు పెంతకోస్త పండుగ యూదులు చేస్తున్నారు కానీ దేవుని బిడ్డలు పై కప్పున కూర్చొని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పెంత కోస్త లేదు ఎవ్వరు తెలియదు వాళ్ళు మోసపోయారు అనేది కూడా వాళ్ళకి తెలియదు ఎందుకంటే పెంత అనేది ఒక పండుగ ఆ పండుగ రోజు దేవుని బిడ్డలు వర్షిప్ చేస్తుంటే వాళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగొచ్చింది కానీ పెంత కోస్తు బయట చేస్తున్నారు ఎవరి మీద రాలే ఆత్మ కాబట్టి పెంత కోస్తు అది పెట్టుకుంటే నువ్వు మోసంలో ఉన్నట్టు కాబట్టి పరశుధ ఆత్మాభిషేకం ఎవరి మీద ఉంటుంది ఆయన కొరకు కన్ పెట్టుకొని ఎదురు చూసిన వాళ్ళే నా జ్ఞాపకం ఉంది నైన్టీ టూలో నైన్టీ నేను పర్శురాధం పొందడం కొరకు పొందుకోవాలన్న ఆశతోని ఎక్కడెక్కడో పరిగెత్తట్టువంటి ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్ ఉన్నా అక్కడ పోయి కూర్చున్నటువంటి రాత్రి బగళ్ళు కూర్చున్నటువంటి ప్రేయర్లో రాత్రులు ఒంటి గంటలు రెండు గంటల వరకు ఇంకా నాకు అప్పటికి అర్థమైపోయింది పరశురాత్మ లేకుంటే నేను వేస్ట్ ఇవి ఏ వాక్యాలు చూసి వేస్టు ప్రార్థనలు చేసి వేస్ట్ ఏవి కూడా దేవుడు స్వీకరించాడు ఎందుకంటే అసలు నాకు వాక్యం చెప్పనిక రాదు వాక్యం ధ్యానించనికి రాదు ఏం చదువుతున్నా అర్థం కాదు ప్రార్థన చేసినా నా ప్రార్థన వినాడు ఎందుకంటే నీ ఆత్మ ఆత్మతోనూ సత్యంతో ఆర్థించమన్నాడు కాబట్టి వాళ్ళు పరశుధాత్మ అభిషేకం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థనలు పోవు అక్కడికి అందుకు నీకు పరశురాత్మ ఎందుకంటే పరశుదాత్మ ఇప్పుడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో నీ పక్షంగా విజ్ఞాపనం చేస్తూ ఉంటాడు ఉంది వాక్యం నీకు పరశుదాత్మ అభిషేకం ఉందా లేదా నీకు ఎట్లా తెలుసు చెప్పండి పరశుదాత్మ అభిషేకం ఉంటే నువ్వు సత్యాన్ని గ్రహించగలవు దేవుని వాక్యంలో నీ సత్యాన్ని నేను తేటగా చూడగలవు అడుగడుగున్నాను పోయే కొద్దీ నీకు అనేకమైన విషయాలు దేవుడు అవి చూపిస్తున్నట్టు ఎందుకంటే నువ్వు కంటిన్యూస్ గా పరశురాత్మలోనే నువ్వు తీవ్రంగా ఎదుగుతూ ఉంటే నీకు ఇవన్నీ బయలుపరచబడతా ఉంటాయి లేనింత వరకు నీకు అవి బయలుపరచబడవు కాబట్టి హెచ్కేలో అదే చెప్తున్నాడు దేవుని యొక్క మహిమ బయటికి వెళ్ళిపోయింది పట్టణంలో లేదు ఎరసలేంలో లేదు అది ఉత్తర దిక్కున వెళ్ళివ కొండ మీదికి వైకూర్చుంది అక్కడ మన ప్రభు ఉన్నాడు ఎందుకంటే మన ప్రభు కాబట్టి అతన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి కాబట్టి నాకు ప్రత్యక్షపరిచిన వాటి అన్నింటినీ ఉన్న వారికి నేను తెలియజేసి నీ బాధ్యత కూడా అంతే ఉత్తగా వినేసి వెళ్ళిపోవడం కాదు ఇంతకాలం చేసినవు నువ్వు చాలు విన్నో విన్నో ఎన్ని గంటలు విన్నవో వాక్యాలు అన్ని వృధాయిపోయినాయి కాబట్టి ఏహెచ్ కాలంలో వాళ్ళు తృణీకరించారు దేవుని యొక్క కృపని పరిశుధాత్మని కాబట్టి ఈ వాక్యాలు నీవు చేసుకోవాలంటే ప్రాణ గ్రంథంలోని ఆరో నుంచి ఆరంభమయ్యే వాక్యాలు చేసుకోవాలంటే అది ముద్రించబడినప్పుడు దాన్ని ముద్రను విప్పిండు ఆయన విప్పినప్పుడు నువ్వు చూడాలి కదా నువ్వు ఆయనలో ఉన్నావు ఆయన నీలో ఉన్నప్పుడు విప్పినప్పుడు నీకు అర్థం కనిపించాల కదా ఇప్పుడు అర్థం ఎందుకు మీరు చూడలేరు ఎందుకు మీరు చూడగలుగుతారు ఏసు ప్రభు నీలో ఉంటే నీలో ఏసుప్రభు ఉంటే ఆయననే కదా ముద్రలు విప్పుతుంది మళ్ళీ నువ్వు ఆయన గర్భ ఆయన కడుపులో ఉన్నావు నువ్వు ఆయన కడుపులో ఉండి దాన్ని చూస్తూ ఉన్నావు ముద్ర ఓపెన్ చేస్తుంటే విప్తూ నువ్వు అవి చూస్తూ ఆయన వీటిని నీకు చూపిస్తున్నాడు ఇస్రోల్ పదాలు ఆయన వల్ల అది పోయింది మీకు తెలుసు అది ఎసపోయిందని అయితే త్వర నేను చూపించేస్తే ఈరోజు కొంచెం డీటెయిల్గా వెళ్ళిపోతా వాక్యం కాబట్టి మన ప్రభు ఏశ్ ప్రభు నీకు ఆ ఇటువంటి తన యొక్క ఆత్మను తన యొక్క మనసును క్రీస్తు గల మనసుని చెప్పి తాలపు చెవి ఆ తాలపు చెవి ఉంటేనే కానీ ఓపెన్ చేసుకోలేదు లేదంటే అవి ఎప్పుడైతే ఇస్ దేవుని స్థురణీకరించో అక్కడ మూతబడింది తన కుమారుని పంపిస్తే స్వీకరించడం కొట్టే స్వీకరించలే అక్కడ మూతబడింది ప్రభు అనుకరిస్తే మూతబడింది వీళ్ళు స్వీకరించలేదు ప్రభుని కాబట్టి టైంలో ఎట్లయితే అది వాళ్ళు తృణీకరించో మన ప్రభు టైంలో కూడా మన ప్రభుని తృణీకరించడం వలన ఆ ముద్ర సీల్ పర్మనెంట్ గా సీల్ అయిపోయింది మళ్ళీ మన ప్రభు తప్ప ఎవరు దాన్ని ఇవ్వలేరు కాబట్టి మనం అదే చూస్తాం చూడండి ఎక్కడ చూస్తాము మత్తైసు వార్త పదహార పద్యంలో చూసినా మనం చూరు చదవలదా మత్తైసు వార్త పదహార పద్యం సరే నేనే చదువుతాను లేండి కన్సిస్టెన్సీ ఉంటుంది మత్స్య సువార్త పదహారవ అధ్యాయంలో ఆ వచనం అత్తై సువార్త పదహారు పంతొమ్మిదిలో పర్లోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకిచ్చేదను నీవు భూలోక మందు దేన్ని బంధించదవో అది పర్లోక మందును బంధింపడను దేన్ని విప్పుదవో అది పర్లోక మందును అతనితో చెప్పాను ఎవరతను మీకు తెలుసు పేతురు పేత్తూరుతో మాట్లాడుతున్నాడు పేతూరుకి చెప్తున్నాడు నువ్వు ఏది బంధిస్తే అది ఇక్కడ బంధిస్తే అక్కడ బంధింపబడుతుంది ఏది తెరిస్తే అది తెరవబడుతుంది కాబట్టి ఈ తాలప్పు చెవికి సంబంధించిన విషయాలు నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి ఆ తాలప్పు చెవి నువ్వు స్వీకరించాలా నీ పేరు పేతురు కావచ్చు లేక సీమోను కావచ్చు పేరు పెట్టుకున్నంత మాత్రం కాదు ఆయన ఇక్కడ నీకు తాలపు చెవి ఇస్తా అంటుండే నువ్వు స్వీకరించాలా కదా స్పీకర్ ఇస్తేనే నువ్వు పోయి తీసుకోగలవు దాన్ని నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఓపెన్ చేయాలి పుస్తకము తాలప్ చెవి తీసుకోవాలి తాలపు చెవి ఓపెన్ చేస్తే తాళం తీసుకుంటే లోపల ఏం జరుగుతుందో అంతా నువ్వు తేటగా చూడగలవు చూడండి మతేశ్వర్త పద్దెనిమిదో అధ్యయము పద్దెనిమిదవ వచనం భూమి మీద మీరు వేటిని బంధింపురో అవి పర్లోక మందును భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పర్లోక మందును విప్పబడనని నిశ్చయంగా చెబుతున్నాను కాబట్టి ఇప్పుడు పేతుర్ నుంచి మనందరికీ వచ్చేసింది మీరు అంటున్నాడు అంతకుముందు పేతురు ఒక్కడే అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మీకు కూడా ఇచ్చేస్తున్నాడు దేవుడు మరి మీరు దాన్ని స్వీకరించుతారా తృునీకరిస్తారా అది మీ ఇష్టం కదా ఇది తీర్మానానికి సంబంధించింది దైవికమైనదంతా కాబట్టి మొదటి అంశము దేవుని యొక్క ఆత్మని తురణీకరించడం వలన దేవుని యొక్క మహిమ ఇస్రాయల్ ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం దాని తర్వాత మన ప్రభు ఈ లోకంలో దాన్ని స్వీ అనుగ్రహిస్తే దాన్ని కూడా ధృనీకరించు వీళ్ళు కాబట్టి మన హెచ్కేల్ ఏ రీతిగా ధృవీకరించరోహెచ్కేల్ సమయంలో మన ప్రభు సమయంలో అది ధృవీకరించు కాబట్టి నాలుగవది మనం చూసినాము పోయిన వారు నేను మీకు చూపించిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను నేను ఈ లోకంలోకి వచ్చి వీళ్ళకి ఇద్దామనుకుంటే వీళ్ళు నన్ను ధృవీకరించు కాబట్టి నేను అది తిరిగి నీకు కాబట్టి ఆయన తండ్రికి తిరిగి అప్పగించేసిండు ఆ పుస్తకాన్ని ఏసుప్రవే ఆ పుస్తకం తండ్రి చేతిలో నుంచి చేతిలో ఉన్న ఆ పుస్తకమే ఏసుప్రవ్ ఉప్మాన్ రీతిగా ఇప్పుడు ఆ పుస్తకాన్ని తిరిగి తీసుకుంటూ ప్రాణంగాన్నాం ఐదో అధ్యాయంలో ఆయన మరణ భూస్థాపన పునరుదం ద్వారా తిరిగి పరలోకానికి వెళ్ళి తను మరణించడం నుంచి తన యొక్క గాయాలు తన రక్తాన్ని చూపిస్తుండే తండ్రికి తెలుగు నేను కంప్లీట్ చేసినా నేను ఆ పని అని ఇప్పుడు తిరిగి అది తీసుకుంటుండ ఆ పుస్తకం ఆ పుస్తకము చెప్పండి ఆ పుస్తకం దేనికి సంబంధించింది ఇప్పుడు ఆ పుస్తకం మనకి ఇవ్వాలనుకుంటాడు అందుకే పత్రికలు అంటాం సువార్తలు అంటాం ప్రకటన గ్రంథం అంటాం అవన్నీ మనకి ఇస్తున్నాడు అదొక ఆహ్వానానికి సంబంధించింది ఇది ఎటువంటి ఆహ్వానికి సంబంధించిందంటే వివాహానికి సంబంధించింది ఈ ఆరవ అధ్యాయం అంతా దేనికి సంబంధించిందంటే నీకు ఇంకొక అవకాశం ఇచ్చిండి అన్నది మొదటిసారి ఈ సర్ఫం తృణీకరించారు మన ప్రభుని రెండోసారి భూమి మీద ఆయన తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొన మతపరమైన క్రైస్తవులు తృణీకరిస్తున్నారు చివరి మూడవసారి ఇది ఒక అవకాశం అన్నట్టు మూడవసారి అవకాశాన్ని పోగొట్టుకుంటే మటుకు ఇంకా ఎప్పటికీ జ్ఞాపకానికి రాదు మహాశ్రమలు ఆరంభం కాబట్టి వీటిని ఓపెన్ చేసుకోవాలా ఏ స్టోని తృనీకరిస్తే మటుకు నువ్వు ఇవి అనేది జ్ఞాపకం చేస్తుండడు కాబట్టి మనం దాన్ని తృనీకరించడానికి వీల్లేదనేది మనం జ్ఞాపకం చేస్తుంది మరోసారి ఎందుకు తృణీకరిస్తారు అంటే ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితం మనుషుల కల్పితాల బోధలు దయ్యముల బోధలు భూతంలో బోధల నుంచి గరితలు రాసిన పత్రికల పౌలు జ్ఞాపకం చేసిండు ప్రకటన మొదటి అధ్యాయంలో చూస్తున్న మొదటి రెండు మూడు అధ్యయాలలో చూసినప్పుడు నికోలైతుల బోధలు రకరకాల బోధలని వాళ్ళు తు్రునీకరించిండ్రు స్వీకరించిండ్రు స్వీకరించి తాజమానాన్ని పక్కకు మన ప్రభుని పక్కకు పెట్టారు కూడా తెలుసు ఇది అందుకని ఆమె పోయేవారం నేను మీకు చూపించిన దాని గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవాలగ వచనంలో వీటిని మూసి మూసేసే అని కాలం వరకు యుగ సమాప్తి వరకు వీటిని ముద్రించి పెట్టేసే అని ధాన్యలతో మాట్లాడుతున్నాడు దేవుడు పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తున్నాం అదే తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనంలో కూడా అది చూస్తున్నాం కాబట్టి లూకాస్ వార్త ఇరవై అధ్యాయంలో నేను పోయేవారం చూపించిన ముప్పై నాలుగో వచనంలో ఎప్పుడైతే మన ప్రభు ఆ యొక్క శిల మీద పెద్ద కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించను అన్నాడో అప్పుడే ఆ యొక్క పుస్తకము ఆయన నుంచి అక్కడ పైకి వెళ్ళిపోయింది ఆయన అది ఎప్పుడు తిరిగి వచ్చింది పెంత కోస్త రోజు కానీ పెంత కాదు పెంత కోస్త రోజు అని ఒక దినం చూస్తున్నాం మనం బైబిల్లో ఆ పండుగ రోజు వాళ్ళందరూ పండగ చేస్తలేరు దేవుని బిడ్డలు పండుగ చేస్తలేరు లోకస్తులు పండుగ చేస్తున్నారు ఇసల్ పలు చేస్తున్నారు కానీ దేవుడి బిడ్డలు పండగ చేస్తలేరు వాళ్ళు పైన పోయి ఉపాసం ఉండి పండుగ రోజు చెప్పండి ఎవరన్నా ఉపాసం అంటారా రోజు పండుగ రోజు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు పరుషాత్మ గారు కనిపెట్టుకోండి అందుకో పరుశురాత్మ దిగింది కానీ పండుగ చేస్తున్న మీద పరషాత్మ పడలేదు పెంత కోస్తే ఎట్లా నాకు అర్థం కాదు కాబట్టి పెంత రోజున దేవుడు తిరిగి తన ఆత్మని అనుగ్రహించండి ఎవరు స్వీకరిస్తే వాళ్ళకి ఎవరు స్వీకరిస్తే వారి ఎప్పుడైతే నీ మీదికి పరిశుదాత్మ వస్తుందో నిన్ను సర్వ సత్యంలోనికి నడిపిస్తుంటాడు నువ్వు పరిశుధాత్మకి సమర్పించుకునే ఉండాలి అలా పొందుకున్నప్పటి నుంచి పరుశుదాత్మకి నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే ఆయన వీటన్నిటిని నీకు చూపిస్తాడు లేకుంటే చూడలేవన్నట్టు సరే అండి మన పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం కడవరి కాలమందు బయలు పరచబడటకు సిద్ధంగానున్న రక్షణ మీకు కలిగినట్లు కాబట్టి ఆరవ అధ్యాయం దానికి సంబంధించింది ఆరవ అధ్యాయం అంతా ప్రకటన గంధం ఆరవ కడవరి కాలమందు మందు బయలుపరచబడ్డకు సిద్ధంగానే ఉన్నాయి ఇప్పుడు మనం ఇదే కాలం ఇవి బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాయంట ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పర్లకు భద్రపరిచి పరచబడి ఉన్నది కాబట్టి మనమే ఆ స్వాస్థ్యం పరలోకం అందు భద్రపరచబడి ఉన్నాం కాబట్టి కడవరి కాలం అందు బయలుపరచబ సిద్ధంగా ఉంది ఇవన్నీ కాబట్టి ఆరవ ముద్ర ముద్ర బయలుపరచడానికి సిద్ధంగా ఉంది దాన్ని ఎవరు సీలం చేయలేదు ఎవరు దాన్ని గ్రహించలేకపోతున్నారు కడవరి కాలం వరకు ఉంది అది మన బయలుపరచబడింది ఎవరు స్వీకరిస్తారో వాళ్ళకే ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను మీరు చూడగలుగుతున్నారా ఎన్ని సంవత్సరాల మనం వీటిని ధ్యానిస్తున్నాం బైబిల్ కామెంటరీస్ లో ఉండవు మనం చూస్తున్న విధానంగా మనం ఆయన ఎందుకు చూపిస్తుంది దేవుడు చూసే కొద్దీ వాటిని చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే నీకు ఇచ్చేసి ఉండు నీకు తాలప్ నువ్వు ఎప్పుడు తెర్చుకున్నావు వాటిని ఎప్పుడు తెచ్చుకోలే ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయం మనం ప్ర ప్రకటన గ్రంథము అధ్యాయం ఆరంభిస్తున్నాం మనం ఇప్పుడు ఇంతకు ముందు కూడా మనం దీర్ఘంగా చూసినాం కొన్ని ఇప్పుడు డీటెయిల్ గా చూస్తా ఉన్నాం ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి ఇప్పుడు ఆ చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు ఏం జరిగింది కాబట్టి మీకు పోయిన వరం అటుపోయిన వరం కూడా చెప్పి నేను ముద్రలు విప్పడం అనేది ఏంటంటే నిన్ను సిధపరచడం ఏం భవిష్యత్తులో ఏం జరగబోతుందో నీకు ముందుగానే హెచ్చరించడం కాబట్టి హెచ్చరికలను స్వీకరించినప్పుడు ఏమవుతుంది దాని ప్రకారంగా జీవిస్తే నువ్వు మార్చుకుంటే నీ జీవితాన్ని నీ మీదికి రావ అక్కడ ఉన్న తీర్పులు రెండవ ము రెండవ ముద్ర నుంచి ఆరవ ముద్ర వరకు అన్ని తీర్పులు ఉంటాయి కానీ మొదటి ముద్రలనే ఎంతో ఆశ్చర్యకరంగా ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు ఆహ్వానానికి సంబంధించింది మొదటి ముద్ర ఒక ఆహ్వానానికి సంబంధించింది చూడండి ఇప్పుడు ఆ గొర్రపిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు ఈ గొర్రెపిల్ల మన ప్రభుకి సాదృశ్యం ఈయన ఎన్నో విధాలుగా కనిపిస్తుంటాడు మనకి బైబుల్ అంతట గొర్రెపిల్లలాగా కనిపిస్తా ఉంటాడు సింహం లాగా కనిపిస్తూ ఉంటాడు తెల్లని గుర్రం మీద కూర్చున్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటాడు ఆయన విధానాలు అంతే మేఘం వలె అగ్ని వలె మేఘ స్తంభం వలె ఆయన కనిపిస్తుంటాడు ఆ ఉంటాడు పాత నిబంధన పుస్తకంలో ఆ బండ క్రీస్తి మనం చదువుతాం పాత నిబంధన కాలంలో ఆయన ఎన్నో విధాలుగా ఆ యొక్క ఆ వన ఏదనలో ఉన్న తోటలో ఏదనే స్థలంలో ఒక తోట ఉండేది ఆ తోటలో ఆయన జీవ వృక్షం లాగా ఉన్నాడు ఎస్ ప్రవ్ అవటి ఆయన అనేక కాలాలలో ఒక్కొక్క రీతికి మనకు కనిపిస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ గోరకులలాగా కనిపిస్తుంది ఎందుకంటే మన కొరకు గోరకులలాగా ఈ లోకంలో బలి అర్పించడం కొరకు ఆ ఏడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని నేను ఈ నాలుగు జీవుల గురించి చూపిస్తలేను కానీ ఈ గుర్ర గుర్రం మీద ఉన్న వ్యక్తి గురించి నేను చూపిస్తాను మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడేను ఇది మనం చాలా ధ్యానించినాం జకర గ్రంథంలో తెల్లని గుర్రము ఎర్రని గుర్రము దాని నల్లని గుర్రము దాని చుక్కలు చుక్కలు గుర్రం కదా నాలుగు గుర్రాలు ఉంటాయి నాలుగు గుర్రాలకు సంబంధించినవి కాబట్టి ఇక్కడ చూస్తున్నాం వాటిని తిరిగి ఇప్పుడు మీకు మీరు కూడా వయసు మదులుతున్నది అప్పుడేమో సరిగ్గా అర్థం చేసుకొని మసగ మసకగా చూసే వాక్యాలు ఇప్పుడు ఇంకా తేటగా మీరు ఇప్పుడు జరగలరు కాబట్టి మసగా ఉంటే తీసేసుకోండి ప్రవ్వ నా కళలో మసగా తీసేసి వీటిని ఇంకా బాగా చూసలేగన సాయపడు ప్రవ్వ అన్న ప్రార్థన నీకు అవసరం ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని ఇవి మీ బాగా చేసుకోండి మనం చూసినాము బైబుల్ వాక్యం చావణించినప్పుడు ఈ సూచనలు లేక చిహ్నాలు సింబల్స్ అంటాం ఇంగ్లీష్ లో చిహ్నాలన్నీ జాగ్రత్తగా రాసుకోవాల ఇక్కడ తెల్లని గుర్రం ఒకటి చిహ్నం దాని తర్వాత దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడు గుర్రం మీద తెల్లని గుర్రం పాయింట్ అయిందంటే గుర్రాలలో తెల్లని గుర్రం అది ఒకటి తెల్లని గుర్రం దేనికి సాదృశ్యం అంటే మనకు తెలుసు గొప్ప జనం అని ఎన్నిసార్లు ధ్యానించినాం గొప్ప అంటే కాంగ్రిగేషన్ అంటాం ఇంగ్లీష్ లో చర్చ్లో క్రింద కూర్చుండే వాళ్ళు లేక ఈ ట్రెడిషనల్ చర్చెస్ మెయిన్ ల్యాండ్ చర్చెస్ అంటారు వాటిని మెయిన్ ల్యాండ్ చర్చెస్ అంటే ప్యూస్లలో కూర్చుండే వాళ్ళు అంటే టే మన బెంచ్లలో కూర్చుండే వాళ్ళు వాటిని ప్యూస్ అంటారు ఇంగ్లీష్ లో బెంచ్లలో కూర్చుండే వాళ్ళు వీళ్ళు కాబట్టి ప్యూస్ కూర్చుండే వాళ్ళు లేక ఈ బ్రదర్ ఇన్ సంఘాలలో పెద్ద కోస సంఘాలలో కార్పెట్లు వేస్తారు కార్పెట్ల మీద కూర్చుండే వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళందరూ తెల్ల గుర్రానికి సాదృశ్యం అని నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే చూపించిన ఇప్పుడు మరీ తిరిగి దానికి తీసుకొస్తుంది చూడండి ఎనిమిది సంవత్సరాలు పట్టింది మళ్ళా తిరిగి రావడానికి ఆ రోజు చాలా మంది పోగొట్టుకున్నారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ వాక్యం ఐహికమైన విచారాలతో అనేకమైన ప్రాంతాలలో తిరుగుతూ నీకు ఎయిట్ పట్టింది మళ్ళా నీ వస్తుంది ఈ వాక్యం నెక్స్ట్ ఎయిట్ ఇయర్స్ ఎట్లా ఉంటాయో కూడా మనకు తెలియదు కాబట్టి ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండేను అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా అతనికి ఒక కిరీటము ఇయ్యబడను ఈ ఒక్కటి నువ్వు చూడాలి ఎందుకంటే ప్రపంచమంతటా ఈ వ్యక్తి ఎవరు అని చర్చ స్థాయిలో వెతుకుతూ ఉంటారు రకరకాల బైబుల్ కాలేజెస్ల చర్చెస్లల్లా అయితే ఈ వ్యక్తి సైతానుకి సాదృశ్యం అని చర్చి ప్రకటిస్తూ ఉంటుంది కానీ నేను మీకు చూపిస్తున్నా మన ప్రభుని ఎప్పుడు వాళ్ళు స్వీకరించలే చర్చెస్ ఎందుకంటే వాళ్ళు ఈ వ్యక్తి ఎవరు కూడా గుర్తించలేకపోయినారు ఈ రోజుకి కూడా అందుకే మీరు కామెంట్రీస్ ఏ కామెంటరీస్ చూసినా ఇది సైతాను ఈ వ్యక్తి సైతాను అని చెప్తా ఉంటారు కాబట్టి బాగా అర్థం చేసుకోవాలి తెల్లని గుర్రము అంటే గొప్ప జనానికి సాదృశ్యం దాని మీద ఆసన వాడు గొప్ప జనము మీద ఆసన వాడు ఎవరు ఈశ్వరవు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం దాన్ని నడిపిస్తున్నాడు ఇంకో విషయం అర్థం చేసుకోండి నడిపిస్తున్నాడు కాబట్టి సైతన్ ఎట్లయినాడు చూడండి అతనికి ఒక కిరీటం ఇవ్వడను ఎందుకు ఇవ్వడని చెప్పండి కిరీటం అయితే ఇంగ్లీష్ లో చాలా వేరేగా ఉంది నేను అందుకే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ చూసిన అయితే ఇవి నేను ఈ వాక్యం ముగించేసినాక అవన్నీ చూపిస్తాం అలా సార్ అతడు జయించొచ్చు బాగా తీసుకోండి అతడు జయించొచ్చు జయించుటకు బయలు వెళ్ళను ఉన్నాడు మళ్ళా జయించడానికి బయలుదేరండి అంటే రెండు సంవత్సరాల నుంచి ఆయన జయిస్తూనే ఉన్నాడు ఎవరిని గొప్ప మీద కాబట్టి ఇంగ్లీష్ లో కాన్కరింగ్ అండ్ కాన్కర్ టు కాన్కర్ అని ఇంగ్లీష్ లో కూడా నేను చూస్తాను And I saw when the Lamb opened one of the seals, and I heard as it were the noise of thunder, one of the four beasts saying, come and see. And I saw, behold, a white horse, and he that sat on him had a bow, and a crown was given unto him, and he went forth conquering and to conquer. I saw a lot of people in English, and I saw a lot of people in English. అతను తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు దాని తర్వాత విల్లు పట్టుకున్నాడు అంటే ఇంగ్లీష్లో బాగు అంటారు అంటే విల్లు అంటే తెలుసు కదా మీకు బాణ మన బాణాలు వేసాడు అంటాం దాన్ని ధనుస్ ధనుస్ అంటారు కరెక్ట్ ధనుస్ అంటారు తెలుగులో విల్లు పట్టుకొని కూర్చుండి ఉండను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించుటకు బయలు వెళ్ళాను కాబట్టి ఆయన జయిస్తూనే ఉంటాడు అని చెప్తుంది ఇది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన జయించొచ్చు జయిస్తూనే ఉన్నాడు మొదటి నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి పాపం మీద జయించి మరణం మీద విజయం పొందినాడు శాపం మీద విజయం పొందినాడు జయిస్తూనే ఉన్నాడు ఈ రోజు కూడా జయిస్తూనే ఉన్నాడు రోగాల మీద జయించి అనేక రకమైన బంధకాల మీద నుంచి జయించుకుని వచ్చిండు ఆ మీద జయం పొందిండు రకరకాల మనుషుల మీద జయం పొందిండు ఇంకా జయించటకు బయలు ఎప్పుడు వెళ్ళిండు రెండు వేల సంవత్సరాల బయలుదేరిండు ఇంకా వెళ్తూనే ఉన్నాడు దేశం అంతటా ప్రపంచం అంతటా వెళ్తూనే ఉన్నాడు ఈ గుర్రం మీద కూర్చొని తెల్లని గుర్రము అంటే గొప్ప జనము అందరూ రక్షణ పొందాలా పర్లోక రాజ్యం కొరకు వాళ్ళని తీసుకొని వస్తున్నాడు సైతాన్ని బంధల నుంచి ఆయన జయించుకొని చేస్తున్నాడు వాళ్ళని అతనికి కిరీటం ఇవ్వబడను ఈ ఇంగ్లీష్ లో ఏముందంటే క్రౌన్ క్రౌన్ అంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నేను చూసినా జేమ్స్ ట్రాంగ్ నెంబర్స్ ఒకసారి నుంచి ఓపెన్ చేస్తాను జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ లో ఏముందంటే ఆ మొదటిదిగా Uh, will will bow pow bow g5115 g5115 ante em undante ah uh, dani base vachi g5088 g5088 le em undante willu ante a strengthened a strengthened from a primary word which is used only as an alternative in certain tenses to produce chudandi willu ante em ante ardhamu ప్రొడ్యూస్ అని ఉంది ఎవరైనా చెప్పాలరా ప్రొడ్యూస్ అంటే అర్థమేది ఇంక తెలుగులా అంటే ప్రొడ్యూస్ అంటారు చేయడం నిర్మాత నిర్మాత నిర్మించడం నిర్మించడం తయారు చేయడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇది ప్రొడ్యూస్ అంటే ఇప్పుడు పంట పండడం అంటాం చూసి పండడం అంటాం ప్రొడ్యూస్ అంటే అయితే జేమ్ స్ట్రాంగ్ నంబర్ ఏంటంటే టు ప్రొడ్యూస్ ఫ్రమ్ సీడ్ చేయడం అనుకుంటా ఉత్పత్తి ఉత్పత్తి చేయడం కదా అయితే ఇప్పుడు చూడండి టు ప్రొడ్యూస్ అంటే ఫ్రమ్ సీడ్ కాబట్టి విత్తనం నుంచి ఉత్పత్తి కావడం యాజ్ అ మదర్ ఒక తల్లి ప్రొడ్యూస్ చేయడం అంటే బాణ ఈ యొక్క విల్లు అంటే దాని అర్థం జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ ఒక రక టు ప్రొడ్యూస్ From seed as a mother, a plant, the earth, etc, literal or figurative, to bear, be born. Prasav, put in, be delivered, be in travel, prasavavetana. Now you are going to go to this world, you are going to go to this world and you are going to go to this world. ఈ విల్లు దేనికి సంబంధించిందంటే ఇక్కడ ఉంది ప్రసవించడం అని కాబట్టి ఇప్పుడు చెప్పండి ప్రసవించడం లేకుంటే ప్రొడ్యూస్ చేయడము యాజ్ అ మదర్ ఒక తల్లి లాగా మనల్ని అందరినీ పుట్టిస్తున్నాడు ఆయన దాని తర్వాత టు బేర్ అంటే మనల్ని కనడం మనల్ని గర్వం ధరించడం మనల్ని కంతా ఆయన ఈ లోకంలో దాని తర్వాత ఈ విషయం బాగా తెలుసుకోండి ప్రకటన గంధం పంతొమ్మిదవ దానికి వచ్చేటప్పటికీ అక్కడ కూడా తెల్లని గుర్రల మీద మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అది నేను వచ్చేవారం చూపిస్తా ఇప్పుడు చూపించాను పంతొమ్మిది అధ్యాయంలో తెల్లని గుర్రల మీద మనుషులు కనిపిస్తూ ఇప్పుడు బాగా అర్థం తీసుకోవాలా ఇక్కడ తెల్లని గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు ఏసు ప్రోగి సదృశ్యమైన ఏస్ ప్రోగి అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఈ సూచన అన్ని ఆయనకు కిరీటం ఇవ్వబడింది ఎందుకు కిరీటం ఇవ్వబడింది తెలుసు మీకు ఆయన రాజులకు రాజు కాబట్టి ఎప్పుడైతే ఒక సిల్వ మరణాన్ని తలకి కిరీటం పెట్టారు అల్లి అల్లిన కిరీటం అంటారు దాన్ని ఇంగ్లీష్ లో ట్వైండ్ రీత్ అంటారు జేమ్స్ రాంగ్ నంబర్స్ చూస్తారు నేను క్రౌన్ అంటే ఏందనది క్రౌన్ అంటే జీ ఫార్టీ సెవెన్ థర్టీ ఫైవ్ లో ఏముందంటే ఫ్రమ్ నెబర్ అండ్ ప్రైమరీ స్టెఫనో స్టెఫనో అంటే టూ ట్వైన్ ఆర్ అ రీత్ రీత్ అంటే ఇట్లా అల్లిన పువ్వులతోని అల్లిన కిరీటం లాగా ఉంటుంది అది కొంత చనిపోయిన వాళ్ళ దగ్గర తీసుకుపోయి పెడతారు అన్నట్టు వాళ్ళ కాళ్ళ దగ్గర రౌండ్గా ఇట్లా అల్లుతారు అన్నట్టు దాని ఇంగ్లీష్ లో రీత్ అంటారు అయితే అల్లిన చెట్టు కొమలతో అల్లిన దానికి సంబంధించింది కిరీటం కాబట్టి చెప్పండి అది ఎవరు పెట్టుకున్నారు మన ప్రభు పెట్టుకున్నట్లు మనం చూస్తాం కదా సెలవు మీద అయితే ఇక్కడ ఏముందంటే ఈ రీత్ దేనికి సంబంధించింది లేక ఈ కిరీటం దేనికి సంబంధించిందంటే ఏ చాప్లెట్ యాజ్ ఎ బ్యాడ్జ్ ఆఫ్ రాయల్టీ రాజ రాజ రాజు యాజులైన యాజకులు అన్న అంశం గురించి మనం ధ్యానించినప్పుడు పేదల రాష్ట్ర పత్రికలో ఈయనకి ఆ కిరీటము ఆ యొక్క రాజకత్వం రాజరికము లేక యాజకత్వం కలిసిన దానికి సాదృశంగా ఉంది ఈ కిరీటం అంటుంది ఇంగ్లీష్ లో యాజ్ అ బ్యాడ్జ్ ఆఫ్ రాయల్టీ ఏ ప్రైజ్ ఇన్ ద పబ్లిక్ గేమ్స్ ఆర్ అ సింబల్ ఆఫ్ ఆనర్ జనరల్లీ బట్ మోర్ కన్స్పిక్వస్లీ అండ్ ఎలాబరేట్లీ లిటరల్లీ ఫిగరేటివ్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఇక్కడ కాబట్టి కిరీటం ఆయనకి ఇవ్వబడింది ఇక్కడ ఏంటంటే ఈ కిరీటం వేరే ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యయంలో ఇంకొక కిరీటం ఉంటుంది మన ప్రభుకి అక్కడ ఎట్లుంటుందంటే బంగారు కిరీటం ఉండి దానికి అన్ని రకరకాల విలువగల రాళ్ళు పొదిగింపబడ్డ కిరీటం ఉంటుంది అయితే ప్రపంచంలో క్రైస్తవ సంఘాలు అన్నీ ఏం చెప్తున్నాయంటే ఇక్కడనేమో ఇక్కడున్న కిరీటం వేరే అక్కడున్న కిరీటం వేరే కాబట్టి ఆయన ఈయన కాదు ఈయన ఆయన కాదు అని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు మొదటి నుంచి కూడా ప్రభుని అర్థం చేసుకోలేదు ఈరోజు కూడా అర్థం చేసుకుంటలేరు అర్థం చేసుకుని ఇవన్నీ ఎప్పుడో చూసేవాళ్ళు వాళ్ళు ఎందుకు ఆయన నేను చూడలేకపోతున్నారు ఏంటి ఆయన స్వరణ ఎందుకు వినలేదంటే పౌలు కొరి తెలు రాసిన మొదటి పత్రికలో మనకు చూపించింది ఎన్నిసార్లు మనం చూసినాం ఏ రీతిగా మోసపోయినారని హవ్వను ఎట్లయితే సాయంత్రంలో మోసగించిండో సర్పము అదే రీతిగా మీరు కూడా మోసపోతారమని మీ గురించి నేను భయపడుతున్నా అంటాడు వారు వేరే ఒక ఏసుని వెంబడించి వారు వేరే ఒక ఏసు అంటే ఇంకొక ఏసుని కూడా చూస్తున్నది లోకం అని చెప్తుండే పౌలు అక్కడ వారు వేరే ఒక ఏసుని వెంపడించిది వేరొక సువార్తను ప్రకటించిది వేరొక ఆత్మలో పానం చేసేది అని వాక్యం అంటే ఎంతమంది మంది ఏసులు ఉన్నారంటే అక్కడ పౌలు జ్ఞాపకం చేసి మనం ఎప్పుడో చూసినాం ఒక పది సంవత్సరాల క్రితమే అనదర్ జీజస్ అనదర్ గాస్పుల్ అనదర్ స్పిరిట్ అని ఇంగ్లీష్ లో మళ్ళీ నిజమైన ఏసు ఎవరు అబద్ధమైన ఏసు ఎవరు ఎంతో మంది ఏసులు ఉన్నారని పౌలు చెప్తున్నాడే అనదర్ జీజస్ ఇప్పుడు వీళ్ళు చూస్తుంది అదే అందుకు ప్రవణ గ్రంథం అర్థం తీసుకోలేకపోయినారు వాళ్ళు వాళ్ళు చూస్తుంది ఈ ఆరో అధ్యయంలో ఉన్న ఈ యొక్క వ్యక్తి అంత్యక్రితో పోల్చి మన ప్రభుని అవమానపరిచినరు ఆయననేమో ఆయన ఆ యొక్క మరణం ద్వారా అనేకులని విజయం పొందుకుంటూ మరణం మీద శాపం మీద పాపం మీద మృత్యు మీద విజయం పొంది ఆయన మనుషులని తండ్రి దగ్గరికి జరుపుకుంచుకుంటూ వస్తున్నాడు ఆయన ప్రయాసపడతా విల్లు అంటే ప్రసవించడం అని చెప్తుడు అదో రీతి ఎట్లుంటుంది అంటే చెప్పే విధంగా విల్లు అవును విల్లుకి ఆ బాణం పెట్టి కొడితే ఎదుటి ఎదుట ఎవరికి తగిలితే వాడు కానీ ఇక్కడ బాణం లేదు కదా విల్లు అనే ఉందంతే అందుకు వాళ్ళు చూడలేకపోయినారు సాధారణంగా ఎవరైనా విల్లు చూస్తే అవును విల్లు అంటే వీపు మీద బాణాలు ఉంటాయి ఈయనకి ఉత్త విల్లు ఉంది కానీ బాణం లేదు విల్లు అంటే అది మనుషులకు చంపడానికి లేక శత్రువులను చంపడం కొరకు వాడుకుంటారు అనుకున్నారు ఎందుకంటే లోకతమైన జ్ఞానం కాబట్టి జేమ్ స్ట్రాంగ్ తన తేటగా చూపిస్తున్నాడు విల్లు దేనికి సాదృశమైంది ప్రస్తవించడానికి సాదృశ్యమైంది ఆ శిల్లం మీద ఆయన పక్కన పొడిచినప్పుడు హవని ప్రసవించిండు అక్కడ పక్క నుంచి రక్తం నీరు గారడం బాదాము పక్కట ముత్ స్త్రీని చేసిండో ఇక్కడైనా ప్రకటన పొడవడం క్రైస్తవ సంఘం జన్మించింది తన భార్య పుట్టడం అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం ఆరవ అధ్యాయం అంతా పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు మన ప్రభు గొర్రపిల్ల యొక్క వివాహానికి ఆహ్వానం ఆరవ అధ్యాయము మొదటి ముద్ర పెండ్లికి ఆహ్వానం అంతే దాన్ని అట్లా అర్థం చేసుకోవాలా మనం ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన విజయం పొందుతూనే పోతా ఉన్నాడు విజయం పొందినాకనే ఆయన తిరిగి వచ్చినాకనే పెండ్లి గొరపిల్ల వివాహం పంతొమ్మిది అధ్యాయం అంతా గొరపిల్ల వివాహం సంబంధించింది అక్కడ చూస్తాము గొరపిల్ల యుద్ధానికి పోయి వచ్చినాక విజయం అందరి మీద విజయం పొందినాక సైతాన్ల మీద శీకరి శక్తుల మీద దేవునికి విరుద్ధంగా ఉన్న ఈ యొక్క ఒక చిన్న గుంపు ప్రపంచాన్ని కంట్రోల్కి తీసుకుంది ఈ లాక్డౌన్ టైంలా అది నేను మీకు చూపించా లేదు ఎప్పుడు చెప్పలేదు బహుశా ఒక చిన్న బిజినెస్ గ్రూప్ ఈ మొత్తం వరల్డ్ ని కంట్రోల్కి తీసుకుంది వాళ్ళ మీద కూడా ఆయన విజయం పొందాల్సిందే తప్పకు అందరి మీద విజయం పొందుతూ చివరికి ఆయన వచ్చినాక అప్పుడు పెన్ గొర్రెపిల్ల వివాహం స్టార్ట్ అవుతుంది కాబట్టి గొర్రెపిల్ల వివాహానికి పిలబడ్డ వాళ్ళందరూ ధనులు అనే వాక్యం చెప్తుంది అది నేను అటుపోయిన వారం చూపించిన ఇప్పుడు మీరు ఎక్కడ పోవాలా గౌరపిల్ల వివాహానికి ఒక గొప్ప వ్యక్తి తన కుమారుని వివాహానికి అనేక మందిని వాడు ఎవ్వరు రాలేదంట ఎందుకు రాలేదంటే సొడ్డులు చెప్పారు బ్రదర్ మా బాబు బ్రదర్ నేను ఇప్పుడు విన్నాను బ్రదర్ మా భార్య అన్నం వండుతుంది బ్రదర్ ఆమెకు నేను వెజిటబుల్స్ కట్ చేయాలా బ్రదర్ నీళ్లు పట్టాలా బ్రదర్ ఆఫీస్ కి పోవాలా బ్రదర్ ఇవన్నీ సొడ్లే అన్నట్టు నేను కొత్తగా ల్యాండ్ కొనుక్కున్నాను బ్రదర్ నేను మొన్ననే వివాహం తీసుకున్నాను బ్రదర్ చెప్తారా వాళ్ళు అదే రీతికి చెప్పారు ఆ వాక్యంలో మనం చూపించిన ఉపమానం ఒకడు పొలం కొన్నాడు ఒకడు భార్య వివాహం చేసుకుని నేను ఇప్పుడు వివాహం చేసుకున్నాను అన్నాడు ఇప్పుడు మాకు ముహూర్తం ఉంది అని ఎవడిష్టం వాడు ఎవడిష్టం వాడు అటువంటి వాళ్ళని అందరినీ తృణీకరించను ఏం చేశాను తెలుసా నాసుల ఇప్పుడు పోండి రాజ మార్గంలో బాగుండి సంత వీధుల్లో బాగుండి ఇంగ్లీష్ లో హైవేస్ అండ్ హైవేస్ అని ఉంది ఇంగ్లీష్ లో చాలా బాగుంది వాక్యం హైవేస్ అండ్ బైవేస్ హైవేస్ అంటే మన హైవే రోడ్స్ అంటారు మనం వాటిని రాజ మార్గంలో బైవేస్ అంటే సందులు సంత హైవేస్ అండ్ బైవేస్ లో పోయి పట్టకాలని ఉన్నాడు ఈ రోజు చెప్తున్నాను మీకు లాక్డౌన్ లో మీరు గ్రహించాలి ఈ హైవేస్ బైవేస్ ఎక్కడన్నా తెలుసా ఇంటర్నెట్ లో ఒకప్పుడు ప్రకృతి సహజంగానే ఉండే హైవేస్ బైవేస్ ఎక్కడ కొడతా కదా వరిగితే సువార్థ ప్రకటించటోళ్ళం మనం పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం ఆంధ్ర దిక్కు అట్టి దిక్కు ఇటు దిక్కు అంతా పోయి చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో సువార్థ ప్రకటిస్తే ఇవన్నీ చూపిస్తే అది వినడానికి బాగుంది కానీ వినకు బాగుంది కరెక్ట్ అది చేయాలి కదా చేస్తేనే కదా బాగుండేడు వింటేం లేవో విని ముఖంలో అద్దం తీసుకొని అద్దంలో ముఖం తీసుకొని పోయినట్లే ఉంటుంది ఆకోప చెట్టినట్లు అట్లా కాదు నీ ముఖంలో ఏముంది మురికి అర్థానికి రుద్దుకోకుండా నువ్వు పోయి సభ పెట్టుకొని కడుక్కోవాలా దేవుని రక్తంలో కడుక్కోవాలా విన్నాక ఇవి తెలుసుకున్నాక అందుకు పరశురాత్మ అభిషేకం మనకు చాలా అవసరం ఇవన్నీ చూడాలంటే కాబట్టి మరి విషయాలు నేను చూపించేసి ఇంకా వాక్యాన్ని ముగిస్తాను ఎవరు ఆయన బయలుదేరిండు ఎవరు ఆయనకి సమర్పించుకుంటారో వాళ్ళనే ఆయన ఆయనని స్వీకరిస్తారో ఆయనకి సమర్పించుకుంటారో వాళ్ళే ఆ యొక్క వివాహంలోనికి అడుగు పెట్టగలరు హైవేస్ బైవేస్ రాజమార్గంలో సంత వీధులో పోయి అందరినీ పట్టుకొని మంది వీరు దాసులు మీ బాధ్యత ఏంటంటే ఇవన్నీ ఎక్కడ పడితే చెప్పండి చెప్పి గొప్ప జనాన్ని ఈ పెండ్లి వీధులోకి తీసుకుంటారండి వాడు ఎక్కడెక్కడో స్కాటర్ అయిపోయాడు ఇంటర్నెట్ లో ఇప్పుడు కాబట్టి ఇంటర్నెట్ టెక్నాలజీస్ నేర్చుకోండి ఫేస్బుక్స్ నేను చెప్పిన మీకు Facebook. ఫేస్బుక్స్లలో మీరు యాక్టివేట్ చేసుకొని మీ వాక్యాలు పెట్టుకోండి మీ రికార్డింగ్స్ అన్ని ఒకరి వల్ల కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటున్నా అన్ని ఒక్క వ్యక్తి వల్ల కావు మీ రికార్డింగ్స్ వేస్ట్ కాకుండా ఉండాలంటే వాటన్నిటినీ మీ ఫేస్బుక్ లోకి అప్లోడ్ చేసుకోండి కావాలంటే మీకు ఏది తోస్తే బైబుల్ వాక్యం ఏ బైబుల్ నామం లేక అనిపిస్తే ఆ నామం పెట్టండి ఫేస్బుక్ ఛానల్ వీలైతే యూట్యూబ్ ఛానల్స్ కొంచెం ప్రయాసపడక తప్పదు దంత విధుల రాజమార్గా పోల ప్రయాసపడక తప్పదు ఆయనకి ఆయన బయలుదేరిండు విజయం పొందడానికి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోండి జయించడానికి ఆయన జయించొచ్చు జయించటకు బయలు ఎవరు ఆయనకి సమర్పించుకుంటారో వాళ్ళే ఆయన విజయంలో పాలు ఆ పెండిలోనికి పోగలరు ఎవరు దంతుని నీకరిస్తారో చూడండి ఈ రాయి మీద ఎవడు పడునో వాడే నలుగును కానీ ఆ ఆ రాయి వాని మీద పడితే వాడు తుత్నీయలుగా మారును అన్నడలేదా ప్రభు కాబట్టి ఏసుప్రభే ఆ రాయి ఆ రాయి నీకు అందుబాటులో ఉన్నంత వరకు పోయి నీ హృదయని నలగొట్టుకో అది తిరిగి నీ మీదకి పడింది అనుకో ఒకరోజు వస్తుంది పంతొమ్మిది అధ్యాయం తర్వాత అన్ని మీద పడ్డదనుకో నువ్వు పౌడర్ అయిపోతావు ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు కాబట్టి ఈ రోజే ఆయన మీద పడు ఆయనకు సరెండర్గా ఆయన బయలుదేరిండి ఇంకా చివరి మూమెంట్స్ ఇది లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ అంటాం ఇది చివరి స్టెప్పులకు వచ్చేసింది అంత ఇంక ఏ క్షణంలో క్లోజ్ అయిపోతుందో తెలియదు కాబట్టి సరెండర్ అయిపోవాలా ప్రవ్వా నీ యొక్క పరిశుధాత్మ నాకు దయచేయి నేను వేరే ఒక ఏసుని వెంబడించిన క్షమించు మతపరమైన జీవితాన్ని వెంబడించిన వేరే ఒక ఆత్మను పొందుకుంటున్నాను క్షమించు వేరొక సువార్తను వింటున్నాను ప్రకటిస్తానని క్షమించు నేను వేరే ఒక ఏసుని చూసిన ఇంతవరకు ఈ అధ్యాయంలో కానీ ఇది మీకు మీ నాని మహిమపరచడం కోరుకున్నాను నడిపించు లేదంట్రా చూడండి ఆ ఎర్రని నాలుగవ సుస్తాం రెండవ ముద్రని విప్పినప్పుడు రమ్మ అని జీవి చెప్పుట వింటిని అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రమ్ము బయలువేళను మనుషులు ఒకరిని ఒకటి భూలోకంలో సమాధానం లేకుండా చీటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడను కాబట్టి బాగా చేసుకోండి ఈ గుర్రం దేనికి సంబంధించింది దీని మీద కూర్చున్న వాళ్ళు ఎవరన్నాడు మీకు తెలిసి వాడిని ఎందుకంటే ఆ బూరల తీర్పుల మనం వీటన్నిటిని చూసినాం జక్రగ్రంథం ముఖ్యంగా చూస్తే అక్కడ అన్ని చూసినాం ఎరుపు దేనికి సంబంధించింది దాని తర్వాత మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పడం వీటిని నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనబడిన దాని మీద ఒక త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండేను మరియు దీనారమణకు ఒక సేరు కోదవలనియు దీనారమ్మకు మూడు సేర్లు ఎవలనియు నూనె నూనె పాడు చేయవద్దనియు నా నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్లు నాకు వినబడను కాబట్టి ఇదంతా అన్యాయానికి సంబంధించింది ప్రపంచమంతటా మోసం ఉంది రోజు వ్యాక్సిన్స్ ఎంత మోసం అంటే యాక్చువల్గా అవి ఫ్రీ ఇవ్వాల కావాలనే దాన్ని బ్లాక్ చేసి ప్రొడక్షన్ పనిచేసి కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోతే దొరుకుతున్నాయి వ్యాక్సిన్స్ ఈ క్షణం ఇప్పుడు ఉన్నాయి వ్యాక్సిన్స్ కానీ పబ్లిక్ మటుకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడ ఇస్తుంది వ్యాక్సిన్స్ ఎక్కట లేవని మొత్తం దేశం ఇదే స్టోరీ కేర్ హాస్పిటల్ పదిహేను పన్నెండు వందల నుంచి పదిహేను వందలకి ఇస్తున్నాడు వ్యాక్సిన్ అంత ప్రైవేట్ వాళ్ళు హైజాక్ చేసేసారు డబ్బులు డబ్బులు డబ్బులు అంత అన్యాయమే కావాలని చేశారు ఇదంతా కానీ మనిషికి మనిషి చనిపోతుంటే ఎవడికి కూడా లేదు ఎందుకంటే వాడు వాణిసత్వంలో ఉన్నాడు కదా వానికి జాలి దయాంటూ ఉండదు అన్నట్టు స్వార్థము ధనాపేక్ష ఉంటది వాళ్ళందరినీ కొట్టివేస్తున్నాడు దేవుడు ఒక వాక్యం చెప్పేసి నేను వాళ్ళందరినీ కొట్టివేస్తా అన్నాడు సరే వాళ్ళందరూ నశించుకోవడం మనకి ఇష్టం లేదు అందరూ అందరూ రక్షణ పొందాలనేది మన సేవ విధానం అందుకే నువ్వు బొబ్బులో నిలబడ్డావు ఇప్పుడు దిగినవు పర్లోక నుంచి కిందికి దిగొచ్చిన నువ్వు కల్దీలం ప్రాంతంలో నువ్వు పోయి ఇవన్నీ చెప్పడం నేర్చుకో ఆయన బయలుదేరి ఈ పెళ్లి విధులు చూడండి మత వార్త ఇరవై అధ్యాయం నేను పోయిన వచ్చే వారం చూపిస్తాం మరోసారి మత్స్య వార్త ఇరవై అధ్యాయంలో పరలోక రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క పెళ్ళగరాజ్ దేనితో పోల్చాలా పది మంది కనికలతో పోల్చిండ్రు ఐదు మందికి బుద్ధి లేదు ఐదు మందికి బుద్ధి ఉంది కానీ ఆయన వచ్చేటానికి పది మంది పండుకున్నారు కానీ పెళ్లి కుమారుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు అనగానే అందులో ఐదు మంది మేల్కొన్నారు తక్కిన ఐదు మంది లేట్ గా పెళ్లి కుమారుడు వచ్చేసిండు తలుపులు దరపడ్డాయి అతనితో పాటు పెళ్లి కుమార్తె బుద్ధి గలవారు మంది లోపలి బుద్ధి లేని వారు లేట్గా వచ్చారు ఎందుకంటే వాళ్ళ దగ్గర దేవిటీ లేవు చీకట్లు చూడలేకపోతున్నారు దేవిటీ లేకుండా ఎవరు ఆయన పోలేడు నువ్వు వెలుగు లేకుండా నువ్వు వెళ్ళగకుండా ఆయన కొరకు పోలేవు నువ్వు సువార్థ పని చేయకుండా ఆయన కొరకు ఎప్పుడు నువ్వు ఆయన సంగళకపోలేవు మతపరం మన క్రైస్తవులు ఎందుకు శ్రమలుగుండతారంటే ఎవ్వరు కూడా కాంగ్రిగేషన్స్ సువార్త ప్రకటించవు పాఠశాలలు తప్ప ఎవరు సువార్త ప్రకటించారు అందుకు వెలగలేరు వాళ్ళు లోకంలో నువ్వు వెలగకపోతే మళ్ళీ సరే నేను నాకు లేదు బ్రదర్ నేను వాక్యం చెప్పలేను సార్ నేను వాక్యం ప్రకటించలేమంటే ప్రకటించేవాడిని సపోర్ట్ చేయి అందులో పాలు పొందుతుంది కదా నువ్వు అట్లా గురించి చేయకపోతేవే నువ్వు ప్రకటించకపోతేవి ప్రకటించే వానికి పుష్టి చేయకపోతేవి ప్రోత్సహించకపోతేవి మళ్ళీ ఎట్లా నీవు దివిటి వెలుగుతుంది దీవుటి వెలగాలంటే నీకు నూనె ఉండాల నూనె అంటే పరిశుధాత్మాభిషేకం పరిశుధాత్మాభిషేకం లేకుండా నీ దేవుటి వెలగదు నువ్వు వెలుగుతున్నావు అనుకుంటున్నావు అభివృద్ధి పొందుతున్నావు నిజంగా వెలుగుతలేవు అట్లా మోసగించిండు వాడు నిన్ను కాబట్టి ఆయన కొరకు వెళ్ళండి ఆ దలుపులు ఒక్కసారి మూతబడ్డాయి ఎవడు తీయడు సేఫ్టీ వివాహంలో అడుగుబెట్టడం అంటే సేఫ్టీ అన్నట్టు ప్రొటెక్షన్ కాపుదల అన్నట్టు మీకు ఎన్నిసార్లు ఎందుకు ఈ వైరస్ బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు మీరు సేఫ్టీలో ఉన్నారు సేఫ్టీ జోన్లో ఉన్నారు ఆయన చెంగున ముడివేయబడ్డారు దూరపిల్ల విందు లోపలికి నువ్వు వెళ్ళిపోయినావు తలుపులు ముయబడ్డాయి బయట ఉన్నవాడికే ఇవన్నీ సమస్యలు చాలా మంది వింటున్నా ఎప్పుడు మూడు నెలల నుంచి బయటకే పోలేదు ఇంట్లోనే ఉన్నాను అయినా ఇన్ఫెక్ట్ అయినా సో ఇవి అన్ని ఆత్మీయమైనవి ఇంట్లో చిక్కబడడం కాదు ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావు అనేది ముఖ్యమే కాబట్టి ప్రేమతో చెప్పండి మనుషులకి ఇదే టైం మంచి అవకాశం సువార్త ప్రకటించడం మరణిస్తున్న వాళ్ళకి చెవుల చెప్పండి సువార్త ప్రకటించడం వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ పెట్టి మాట్లాడండి కల్దియ ప్రాంతంలో చిక్కబడ్డ వారందరిచరలో ఉన్న వారికి నువ్వు చెప్పాలా ఇవన్నీ ఆయన బయలుదేరిండు ఎండ్ అయిపోతుంది బయలుదేరి అందరినీ విజయం పొందుకొని తీసుకొని ఆయనకి ప్రతినిధి నిన్ను పెట్టిండి లోకంలో ఇప్పుడు నువ్వు పోయి చెప్పాలా కల్దియ ప్రాంతంలో మతపరమైన క్రైస్తవులకు చెప్పాలా అన్నిలకు కూడా చెప్పాలా ఇవన్నీ మొహమాట పడద్దు సిగపడద్దు ప్రార్థన చేయాలా నేను ప్రార్థన చేస్తా అంటే ఎవడు అన్నాడు ప్రార్థన చేయాలా సువార్త ప్రకటించాలా చిన్న ప్రార్థన నేను నేర్పుతా చేయి బ్రదర్ అని చెప్పి ఏసు ప్రవ్వ నేను పాపిని నైనా నేను పాపంలో పుట్టినవాడిని పాపంలో పెరిగిన వాడిని నా పాపం వల్ల నాకు జీతం మరణం కానీ నన్ను రక్షించడానికి నువ్వు వచ్చిన నన్ను క్షమించు నా పాపంలో కడిగి నీ బిడ్డగా స్వీకరించు నేను నిన్ను సొంత రక్షకు స్వీకరిస్తున్నాను నన్ను కాపాడు ప్రవ్వా నన్ను స్వస్థపరిచు ప్రవ్వ ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నా ఆమెన్ అని నేర్పండి రాసుకోండి స్క్రిప్ట్ రాసుకోండి పేపర్ మీద బట్టి కొట్టండి ఫోన్లో వాళ్ళతో పాట మాట్లాడిపోయండి ఎంతో మందిని మీరు ప్రపంచంతో తీసుకెరాగలరు ఈ టైంలో ఇంతకుముందు చేయలేకపోయింది అట్లా ఇంతకుముందు ఒక్క ఆత్మ కొరకు వంద కిలోమీటర్లు పోయేటోళ్ళం అట్లా కాదు రాజమార్గంలో సంత వీధులు ఉన్నాయి ట్రై చేయండి టైప్ కాల్స్ చేయండి వాట్సాప్ కాల్స్ చేయండి మొబైల్ ఫోన్ కాల్స్ చేసి మనుషులంతా ప్రపంచంతో నడిపించండి అటువంటి కృపభాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రించాలి వచ్చే వారం ఈ యొక్క వివాహానికి సంబంధించిన విషయాలు నేను కొన్ని చూపిస్తా అంతవరకు దేవుడు మనల్ని కాపాడని ప్రార్థిద్దాం పరుషుధర వండ్రి వదనాలు ఇసయ ప్రభా ఆరవ ముద్ర ఆరవ అధ్యాయంలో చూస్తున్నాం మొదటి ముద్ర ఎక్కువబడినప్పుడు ప్రభావ మీరే తండ్రి ఆ తెల్లని గుర్ర మీద ప్రయాణం చేస్తున్నారు తండ్రి లోకం మీరు వెళ్తున్నారు ప్రభా అనేక మీ చెంత నడిపిస్తున్నారు మీరు ప్రసవిస్తున్నారు ప్రభావ ఎంతో నేడు నేను నేను కన్యూనన్నారు ప్రభావ మమ్మల్ని అందరినీ మీరే కని ఉన్నారు ప్రభ పవన్ ప్రభా ఇక కల్వర్సల్లో మీరు మమ్మల్ని కని ఉన్నారు తండ్రి పెళ్లి కుమార్తెని మీరు కని అక్కడ హలలియ ప్రభా దాన్ని మీకు ఎంతో వందనాలు కృతజ్ఞత స్థితులు అర్పించుకుంటున్నాం తండ్రి మీ కృపా వెంబర్ కృప మాకు కనుక నడిపించండి మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్నందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ కలిదీయ ప్రాంతాల్లో మీరు మమ్మల్ని దించినారు ప్రభావ పరలోకం నుంచి కిందికి నడిపించినారు ప్రభ ఇప్పుడు ఇవన్నీ మేము అనేకలకు చూపించాలా కాబట్టి అందువరకు మీరు మాకు సిద్ధపరిచిస్తున్నారు ఇంతకాలం మీరు పక్కన ఉండేవన్నీ మాకు చూపించినారు మార్త అనేకమైన పనులు అలసిపోయింది కానీ మరియా మీ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకుంది మమ్మల్ని మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి అవన్నీ చూపించడానికి మీకు వదనాలు మమ్మల్ని మరి తయారు చేసినందుకు మీకు వందనాలు ఇప్పుడు నేర్చుకొని మేము లేస్తున్నాం ప్రవ్వా లేచి కలిది ఆ ప్రాంతాన్ని ప్రకటిస్తాం మీరే మాకు సహాయకలు విశేషమైన అద్భుతాలతో సూచక్రియలతో మీరు వాక్యాన్ని స్థిరపరుస్తారు మా కాలంలో అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మీరు మాకు చూపించినారు మీకు ఆ గిఫ్ట్స్ మాకు ఇచ్చినా వాటిని ఇప్పుడు మేము జాగ్రత్తగా మేము మహిమార్గంగా ప్రాక్టీస్ చేసే బిడలగా తయారు చేసి ఆ యొక్క వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏదైనా ఏ ప్రతి అవయవానికి సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం ప్రభా లంగ్స్ లో ఉన్న అవయోలికి మేము సంపూర్ణమైన హీలింగ్ ప్రకటిస్తున్నాం ఆక్సిజనేట్ కావాల్సిందే లంగ్స్ ఏ సుకరిస్తున్నామన్నా మరణాన్ని ఆపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వీ స్టాప్ ద డెత్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ఎందుకంటే మరణము మీ యొక్క శత్రువు అన్నారు చెత్రుని ఎదిరించండి అప్పుడు మీ యుద్ధ నుంచి వాడు పారిపూర్ణం వాక్యం ఉంది మేము దాన్ని ఎదిరిస్తున్నాం ఏ సేకరిస్తున్నామన్నా దాన్ని బంధిస్తున్నాం ఏ సేకరిస్తున్నామన్నా ప్రభు మీరే మహిమనుందండి బ్రదర్స్ ని సిస్టర్స్ అందరినీ కాపాడి మీ రాకపోమని ఏ సుకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ చేయండి ఒక్కరొక్కరిగా తండ్రి కుమారా దేవ సదాకాలం ప్రభా నాయన తోడయ్యున్న తండ్రి కృపలు మమ్మల్ని నిరంతరం భద్రపరుస్తున్న పరలోకం ముందున్న మా తండ్రి ఏసయ్యా నీకు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలమంతా కాచీ కాపాడి నీ కృపలో తండ్రి దివారాత్రములు ప్రభ కంటి పాప వలె కాచీ కాపాడి ఈ యొక్క దినముకు ప్రభ నీ యొక్క నూతనమైన కృప ఇచ్చినావు ప్రభాతం నీకు వందనాలు ప్రభ నీకే సమస్త మహిమ గణత ప్రభావములు యుగ యుగములు కలుగునగా కళెలియా దేవానా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభ నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభాత తండ్రి పాటల ద్వారా మీరు మహిమను అందరు వాక్యం ద్వారా ప్రభా మీ స్వరం వినిపించినారు మీ స్వరం వినిపించే ధన్యత బాధ్యత మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నా తండ్రి ఏదైతే విన్న వాక్యం ప్రభా నాయన ఏదైతే ప్రభా నాయన మీరు ఆ పెండ్లు విందికి మమ్మల్ని ఆహ్వానించినారో ప్రభా తండ్రి నాయన తండ్రి మేము స్వీకరిస్తున్నాం ప్రభాతండ్రి నాయన నేను స్వీకరిస్తున్నాను నా నేను అంగీకరిస్తున్నాను ప్రభాత తండ్రి నా ప్రభా ఇంత కాలం ప్రభా నాయన నా కంటికి ఉన్న ప్రభా నాయన యొక్క నా తండ్రి అచ్చి ఇక్కటి వల్ల నేను చూడలేకపోయినాను ప్రభా కానీ ప్రభానాయన మీరు కళ్ళను తేటగా మార్చే దేవుడు ప్రభా కాబట్టి ప్రభానాయన నా కళ్ళకి మీరు స్వస్థత దయచేయండి ప్రభా తండ్రి ఇదిగో ప్రభా నాయనా తండ్రి ఏసయ్యా ప్రతి ఒక్కరు ప్రభా లేవి క్రమం నుంచి నాయన మిల్కి సేద క్రమంలోకి రావాలా అందులో ప్రభానాయన మీరున్నారు ఏసయ్యా తండ్రి నాయన తండ్రి ఆ యొక్క క్రమంలో ప్రతి ఒక్కరు రాజ రాజు యాజకుడు ప్రభా తండ్రి కానీ ఈ యొక్క లేవి క్రమంలో ప్రతి ఒక్కడో యాజకుడే కానీ ఎవరునైనా తండ్రి రాజుల్లాగా ఉండరు ప్రభా భానిసల్లాగా ఉంటారని మీరు మాట్లాడినారు ప్రభా కాబట్టి ప్రభానైనా ఈ లోకమంతా ప్రభానైనా ఏదైతే చర్చేస్ ఉన్నాయో ఎవరైతే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఉన్నారో ప్రభా తండ్రి వాళ్ళందరికీ ప్రభానైనా వాళ్ళ కళ్ళకి ప్రభా మీరు స్వస్థత కలుగు చేసి వాళ్ళందరినీ మిల్కీ సేత క్రమంలోకి రావాలా వాళ్ళ హృదయపూర్వకంగా ప్రభా దాన్ని స్వీకరించిన ఆయన వాళ్ళు ఆ మిల్కీ సేత క్రమాన్ని ప్రభానైనా నిబంధన చేసుకోవాలా ప్రభా తండ్రి నేనైతే తీర్మానించుకున్న తండ్రి నాయన ఆ యొక్క మిల్కి సాధ క్రమాన్ని ప్రభా అందులో ఉన్న ప్రతి విధానాన్ని ప్రతి ఒక్క ఆజ్ఞని ప్రతి ఒక్క తండ్రి చిత్తమును ప్రభ నేను నేను జరిగించడానికి నీ నేను నిబంధన చేసుకున్నాను ప్రభ అది నేను పాటించి ప్రకటించే వారిగా లేవనెత్తండి ప్రభా తండ్రి నాయన ఈ దేశంలో ప్రభ ఆయన ఈ ప్రపంచంలో ప్రభా ఎంతోమంది ప్రభానైనా ఈ యొక్క చీకటి తెగులుగు ప్రభానైనా వాళ్ళు ఎఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి అవును ప్రభాత తండ్రి ఆ కలవరశీలులో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ఎందుకంటే ప్రభా ఆ చీకటి శక్తులను గద్దించే అధికారం మీరు మాకు ఇవ్వలేదు తండ్రి ఆ అధికారం మీ దగ్గరే ఉంది కాబట్టి తండ్రి మీరే తండ్రి దాన్ని గద్దించిన కాక ఆమెన్ అలాగే ప్రభాతండ్రి నాయన మీరే తోడునండి ప్రభా నాయన ప్రభానైనా ఎంతోమంది ప్రభానైనా భర్తలను బిల్లలను తండ్రులను కోల్పోయిన తండ్రి వాళ్ళు ఎంతగానో దుఃఖంలో ఉన్నారు ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభావ వాళ్ళు ఏమైతే కోల్పోయినారో ప్రభావాలు అయినా తండ్రి వాళ్ళందరికీ ప్రభావం అయినా వాళ్ళు బ్రతుకు దినంతట ప్రభావం మీరే సదాకాలము తోడయ్యుండును గాక ఎసయ్య మీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి యుగ కలుగును గాక నా ప్రభాతండ్రి ఇది ఒకబిపిఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ను మీరు ముట్టండి తాకండి నాయనా తండ్రి మమ్మల్ని ఇంకా ఎంతో ఆత్మీయ లోతులోకి మీరు నడిపించండి అవును తండ్రి మీరు చెప్పినారు ప్రభా కడబరి దినంలో ప్రభ యొక్క వర్షాన్ని కురిపిస్తున్నా అన్నావు ప్రభా అవును ప్రభా ఇది వ్యవసాయం ప్రభాతండ్రి ఇప్పుడు మేము కోత కొయ్యాలా కానీ కోసే వాళ్ళు ఉన్నారు కాబట్టి తండ్రి ఆ కడబరి వర్షం అంటే నీ పరిశుద్ధాత్మ ప్రభాతండ్రి కాబట్టి ఈ అంత్య దినాల్లో ప్రభా ప్రతి ఒక్కరికి మీరు యొక్క పరిశుద్ధాత్మ కుమ్మరిస్తానన్నారు కాబట్టి నాయనా తండ్రి ఇంతకాలం మేము గ్రహించలేక చీకటిలో ఉన్నాం ప్రభా నాయన ఈ రోజు మీరు మా కళని స్వస్థపరిచినారు కాబట్టి ఆ యొక్క వెలుగులోకి వచ్చి నీ యొక్క పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలా ప్రభా తండ్రి నీ యొక్క విందులో మేము పత్రికలు తీసుకొని రావాలా ప్రభా సువార్తని ప్రకటించాలా నీ వందులో పాల్గొని నా తండ్రి నీ చిత్తం ఈ లోకంలో మేము నెరవేర్చి ప్రభా తిరిగి నీ తండ్రి నీ వద్దకి రావాలా ప్రభా కాబట్టి నా ప్రభా నువ్వే తోడుండు ప్రభా అలాగే అన్నను ప్రభ నాయన మీరు ఎంతో నాయనా తండ్రి నాయన మీ యొక్క భవిష్యత్ మొత్తం మీరు ఆయనకి బయలుపరుస్తున్నారు ప్రభా ఆయన ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నారు కాబట్టి నాయన ఆ యొక్క వాక్యాన్ని నేను స్వీకరించుతున్నాను ప్రభా తండ్రి ఇంకా నాయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు మీరు బయలుపరచండి ప్రభా తండ్రి నాయన మీరు ప్రతి దినము మాకు ఆహారం నింపుతున్నారు ప్రభా మీ యొక్క వాక్యం అనే తాజా మన్నాను మాకు నింపుతున్నారు ప్రభా నా తండ్రి మీకు వందనాలుగు స్థుతులు స్తోత్రములు ప్రభా అన్న కుటుంబం చుట్టూ నాయన వాళ్ళ పిల్లల చుట్టూ పనిచేసే చోట బంధువుల చుట్టూ నాయన తండ్రి అలాగే కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరి చుట్టూ ప్రతి ఒక్కరి ప్రభనైనా మీరే మా ఆయన ప్రొటెక్షన్ దయించండి మా ధార ప్రభనైనా మీరు ముందుకు నడిపించండి మాలో ఎవరికైతే పరిశుద్ధాత్మ అభిషేకం లేదో తండ్రి మీ అభిషేకం మాకు దయచేసి నీ యొక్క ముద్రలో మమ్మల్ని ముద్రించుకొని నీ యొక్క పరలోకపు తాళం చెగులు మాకు దయచేయమని వాటి కోసం మేము నా తండ్రి బతకాల ప్రభ మేము పరలోకమందు వాట్ని వాటిని వెతకాల ప్రభ మేము అడగాలా ప్రభ అవును తండ్రి నువ్వు చెప్పిన అడుగుడి మీకు ఇయ్యబడిని వెతకుడి మీకు తడుగు అడగాల ప్రభ పరిశుద్ధాత్మని వెతకాల ప్రభ తండ్రి చెత్తము పరలోకమందన్న విషయము కాబట్టి నీ పరలోక జ్ఞానం గురించి మాకు దయచేయమని ప్రార్థిస్తూ నేను ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం చలాయించినారు ప్రభ మీకే మహిమ ఘనత కలుగును గాక ఈ చిన్న విన్నపమును నీకు వివరిస్తూ ప్రశుద్ధ పరిశుద్ధుడు అయిన ఏసుక్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమెన్ హళీయ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమతుడ సర్వనతుడ మహోన్నతుడకు దేవ మహమరి పెగుతాండి కృపడానికి వన్నా లేక గొప్ప దేవ నా దేవ నా గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరచుకోండి మీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ నా దేవ మమ్మలు ఎంతగానో బలపరించి నటించిన విధాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీకే స్థితులు స్తోతలు అర్పించుకున్నాను మధ్య కాలే సమయంలో ప్రభావ మీ వాక్యం దాన్ని మాత్రం నా దేవా నా ప్రభా ఎన్నో విషయాలు ప్రభ ఈ రోజు మాతో మాట్లాడినా ప్రభ నా దేవ ఐసు ప్రభ నా తను ఏ రీతిగా ప్రభావ జస్ టు జైన్స్ మీరు బయలుదేళ్ళినారు ప్రభావ అనేకులు ప్రసవించడానికి ప్రభావ బయలుదేరినారు ప్రభా మిమ్మల్ని ఎంతగానో ప్రభావ ప్రేమిస్తున్న ప్రభావ గొప్ప జన్మంతా క్రమపాలవుతుంది ప్రభావతని బంధకాల నుంచి వాళ్ళు పడి ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ ప్రభా తన యొక్క బంధకాళ్ళ నుంచి విడుదల గొప్ప దేవ వర్షిద్ధులకు తను ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతుంది మీకు వన్నాడు ప్రభావంధం ప్రభా ఆరోగ్యం ప్రభా అక్కడ ఏడు ముద్రల ప్రభావి వాటిని సంపూర్ణగా దీర్ఘంగా ధ్యానించాలా ఉపాస ప్రార్థంతో సత్యాన్ని గ్రహించాలా మరి విశేషంగా ప్రవా పర్లకు రాజ్య తాలక చెవి మాకు ఇస్తా అన్నారు నా దేవ ఐస్ ఆ చెవి మాకు అనుభవించడం కాదు అది తీసుకునే ప్రవా అది విపవనాల ప్రవా తీసుకునే ప్రా ఇప్పుడు అవసరమైతే ప్రభావం మేము ఎత్తుకోవాలి ప్రభావా తాళక చెవి కోసం మేము వెతకాలి ఈ లోకంలో మనుషులు ఏదో దేనికోసం ఎత్తుకున్నారు ప్రభావా దేనికోసమే ప్రయాసపడుతున్నారు కానీ పైన వాటిని వెతకమన్నారు ప్రభావతానికి పైన ప్రభా మీకు వాక్యం ప్రభావ సత్యం ప్రభా అది మీ వెధికాల ప్రభావ ఈ రోజు నుంచి నైనా తండ్రి ఇసు ప్రభావ మీరు మాకు సహాయపడండి గొప్ప దేవన తల్లి సమయం ప్రభావం మీకు తండ్రిలో ఎక్కువ సమయం ప్రార్థనలు ఓ ప్రవక్క రాజ్య మార్గాల్లో పోయే ప్రభావం మీ వాఖ్యను ఎక్కడ అవకాశం దొరికితే ప్రవక్కడ మీ వాఖ్యను ప్రకటించాలా అనే కొన్ని నడిపించాలని బిడ్డలుగా తయారు చేయండి వాక్యం మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ నీకు వర్ణాలు ఇసుకు ప్రభావ ఇక ప్రవటన కన్నా ధ్యానించ వాడు ధనుడు అన్నాడు అదే ఆ ధన్యతో ప్రభావ మీరు మాకు అనుగురించిన ప్రభా నీకు వందల ప్రభావ నీకే కృతజ్ఞతలు ఆయన ఘనత మహిమ ప్రభావం నీకే కలుగుతున్నాక హలయ నా ప్రభా నా తంది ఈ వాక్యం సంపూర్ణంగా ప్రభావ ఇక ప్రకటనగాను అర్థం చేసుకోవాల ప్రభావ ఎంతో మంది మతపరమైన జీవితంలో వచ్చిన ఓ ప్రభావ కొట్టుమిచ్చడుతున్న రేషక ప్రభావ అబద్ధ బోధలో పడి ఖండించాల ప్రభా ఓ దేవాల బోధన తొక్కల ప్రభావ సత్యని మేము ప్రకటించాల ప్రభావ నా దేవనప్పుడు ఎంతోమంది ప్రవర్తనకు చెప్పుకున్నారు వాళ్ళందరినీ బైకి తీసుకొని రావాలి ఏసీ క్రిస్తున్న దేవా అలాంటి అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహరించినారు ప్రభ దృప్స్ మీరు మాకు అనుగరిస్తున్నారు ప్రభావ నీకు వందలు బట్టి ఇచ్చినందుకని శత్రు బలం అంతటి అధికారం ఇస్తున్నారు అధికారాన్ని బట్టి మీకు మాకు ఇచ్చినారు ప్రభా అది మేము అమలు పరుచుకోవాలా విశ్వాసంతో మీ మహమర్దమైన నడుచుకోవాలి ప్రభావ అది ఆ రీతి మమ్మల్ని నడిపించడానికి ప్రార్థిస్తాం వాక్యూ మాట నీకు వన్నాాలి గొప్ప దేవా నా తల్లి ప్రతి క్షణం మేము మీకు సిద్ధపడాలి ఇంకా ఎన్నో విషయాలు మేము నేర్చుకోలేకనే ఈ లాక్డౌన్ సీరియో లో సెకండ్ ఫస్ట్ టైం లాక్డౌన్ లో ప్రభావ ఎన్ని విషయాలు బయలుపరిస్తున్నారు అవకాశం లేకుండా ప్రవా కానీ సెకండ్ టైంలో ప్రభావ అవకాశం ఆ బిడ్డలకు అనుగ్రహించినందుక నీకు వంద నా తల్లి ఇక్కడ నుంచి ప్రభు ఇది షుగర్ అవకాశం ప్రభావ తర్వాత తగడనం ధ్యానించడం తెలియదు మీరు ఎక్కడ ఎవరిని ఎక్కడ నడిపిస్తారో మాకు తెలియదు ప్రభావ మమ్మల్ని ఏ ప్రాంతంలో నడిపిస్తారో మాకు తెలియదు కానీ ఇది ఒక అవకాశం షుగర్ అవకాశం మీరు మాకు ఇస్తున్నారు ఈ తర్వాతనే విశేషమైన సువార్త ప్రకటన ఉంటుందని మీరు మాకు బహుతేటగా బయలుపరుస్తున్నారు తర్వా మీ ఆత్మ చేతుల మాకు ఆ యొక్క నడిపిస్తుందిగా నీకు వందలు తర్వా కాబట్టి మేము ఎవరు కూడా ప్రభా నా తను ఇసు మీకు చేసుకోకుండా ప్రభావ ప్రతి క్షణం ప్రభావ మీ ప్రార్థనలు గడప మీరు ధ్యానించాలా నా తన ఇసుకు ప్రభావ తండ్రి ఈ లోకాడ్ పని పనులని ఆలిసిపోకుండా ప్రభావా మరి అలాగే మీ పాదాలు చెంత కూర్చొని తర్వా మేము మీ ఎదురు నేర్చుకోవాలా ప్రభావా ఉత్తమమైంది ఇది ఒకటే ఏది కూడా ఉత్తమమైనది కాదు ప్రభావ అంతా నశించుకోవాల్సిందే చరిత్రమైంది కానీ దేవుని చిత్తం జరిగించి నిరంతరం జీవిస్తున్నారు అందుకోసం మేము పాటుపడాలా ప్రయాసపడాలా సేవలు నడిపించడం అంతా ఆదిష్టమైన వైరస్ బాధితులు అందరినీ ప్రభా మీరు స్వస్థపరిచని ప్రభావ ఆ కలువరిశలో మీరు పొందిన గాయాలలో స్వచ్ఛత ఉంది ప్రభావ ప్రతి బిడకు సంపూర్ణ స్వచ్ఛతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామరణమాన్ని కద్దిస్తని బిడను విడిచిపెట్టుకోమని ఆగ్రహిస్తున్నాం ఏసుక్రీస్ ఆగ్రహిస్తున్న దేవా ప్రతి దాంట్లో మీరు మాకు అధికారం ఇచ్చినారు వాక్యం మీద ఈరోజు మాతో మాట్లాడి మీరు దేని బంధిస్తున్న అది బంధింపబడుతున్న తో దేని విప విపవర్తనతో ఆ వాక్యాన్ని సంపూర్ణంగా మీరు స్వీకరిస్తున్న ప్రభా నా తండ్రిని స్వీకరిస్తున్నాం ప్రభావ ఆ వాక్యాన్ని అమలు పరుచుకుంటున్నాం ఏ సీకరిస్తున్నాము సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే కలుగునీ నాకు అహలియ నీ మహిమార్థమే ఆ వాక్యాన్ని స్వీకరిస్తున్నాం ప్రభావ మీరు నడిపించండి మేము ప్రాక్టీస్ చేయాల ప్రభావ ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచినారు వాక్యం ప్రకారంగా ప్రార్థన ప్రకారంగా ప్రభావ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రభావ అవి జరిగినవి ప్రభావ మేమందరం దానికి సాక్షిడం ప్రభావ నా తండ్రి నీకు వన్నా ప్రభావ నీకే కృతజ్ఞతలు మీ ఆత్మ మా మధ్య ఉందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం మాకు ఎలాంటి అనుమానం లేదు ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభావం మీరు ఒక పరిశుధాత్మ అభిషేకం పొందుకోవాలా లేఖనంలో ప్రసారంగా మా పాపముల క్రితం చనిపోయి సమాధి చేయవాడు లేఖనాల ప్రసారంగా మూఢ నుంచి లేచిన దేవా నీ ఆత్మను మాకు అనుగ్రహించండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించాలి ప్రభావ సమస్తం ప్రబంధి మాకు బయలుపరుస్తున్నారు మీ ఆత్మ ద్వారా కాబట్టి ప్రభా అది మాకు అందరూ బయలుపరచండి ఇంకా అనేక కూడా నూతనంగా అభిషేకించండి గొప్పదేవా ప్రతి చోట మీకు సాక్షి పెట్టుకొని హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకు ఫోన్ ద్వారా అయినా కానీ ప్రభావా క్షణం మేము పోలేని పరిస్థితి ప్రభావ ఈ చివరి దశలైనా కానీ ప్రభావా మేము ప్రార్థన చేస్తే వాళ్ళు స్వచ్ఛత పొందురు ప్రభావాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకుంటారు ప్రభావ గొప్పదేవా అలాంటి అవకాశం మేము పోగొట్టుకోకుండా ప్రభా మీరు సంపూర్ణ కొనసాగించుకోవాలని సహాయపడండి కృపి ఉన్న ప్రతి దశ దీవించాను ప్రభావ ఆశీర్వదించడానికి ఆదేశమైన నా దాన్ని ప్రతి బిడ్డలు చుట్టు అడ్మికం చేసిన వైరస్ వాదించి మీరు కాపాడండి కేవీసీఎం గ్రూప్స్ ఉంటున్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ దీవించండి మీకు ఆరాధన ప్రభా ఆరంభంలో ఉన్న ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించి మీరు ప్రొటెక్షన్ డైట్ ఇచ్చి ఒక ప్రభావ తిరిగి ప్రభావ బిడ్డలు కూడా ఇందులో పాల్గొందలు ఆయన వాక్యంలో మీరు నడిపించుకోవడానికి ఆదిష్టమైన గొప్పదేవి మీరే సహాయపడండి వైరస్ వాదన స్వస్థపతి మీ కృపల్లో జ్ఞాపం చేసుకున్న ఈ చివరి కాలంలో ప్రభావ మేము ఎక్కువ సమయం ప్రార్థనలు కొద్ది వారి విపస్థ ప్రార్థాలు కూడా ఉండాలా ప్రభావ మీరు మాకు సహాయపడాలని మీ ఆత్మ నడిపించి దయచేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని ఆశ్ర పెట్టుకోమని ప్రార్థిస్తాం ఇంకా మా ప్రియులు వైరస్ బాధితులు ఉన్నారు ప్రతి కుటుంబాలను పేరు పేరున పత్తి బిడలు ఆశ్రయించి స్వస్థపచ్చి సైతాన్ని బంధకలించి విడిపించి ఓ ప్రభావ మీరే స్వస్థపచ్చి మనం ప్రార్థిస్తాం ఆ రీతిలో ప్రభా ఆ బ్లాక్ ఫండస్ అనే వైరస్ని ఏసు క్రీసను గద్దిస్తున్న సైతా ద్వాత్మక మా ఈ మా దేశాన్ని విడిచిపెట్టుకో ఏసు క్రీసని ఆగమిస్తున్న ఆ వైరస్ అనే ప్రభావ బ్లాక్ ఫండస్ ఎవరైతే బాధపడో వాళ్ళందరికీ సంపూర్ణ స్వస్థత కలుగుని కాక జీవంగల ప్రభానికి వందనాలు ప్రభావ సర్వోన్నత అసలు సృష్టికర్త అయిన ప్రభానికి వందనాలు ప్రభావీ నామం ఎత్తుకుని యేసు ఈ రోజు కూడిన ప్రభావ ఇద్దరు ముగ్గురు నామం ఉంటా అక్కడ ఉంటారు యశు ప్రభావ మధ్య ఉన్నతండి నీకే కోట్లది వందనాలు యేసు స్తోత్రం పొద్దున శాతం కాచి కాపాడినది ఏవా నీకు వంద నాలుగు ప్రభా ఈ సయానికి వందనా స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఈ రోజు వాక్యం చెప్తే మీరు మాట్లాడే విధానాన్ని బట్టి నీకు వంద నాలుగు ప్రభా ఏ సయా ఏసుకృష్ణ నామలని వాక్యం సారంగా మేము జీవించాలా ప్రభా ఏసు వాక్యానికి మేము లోబడి కట్టుబడి జీవించాలా ప్రభా ఏ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడుచుకోవాలా ప్రభా యహో ధర్మశాస్త్రం ఆనందించి వాడు దాన్ని ధ్యానించి వాడు దాన్ని అతడి నీటి కాలువలో ఏమన్నా నటబడినది వాడినదై ఆకు వాడక తన కాలం మందు ఫలం ఇచ్చు వలని నిండును అన్న ప్రభావ యేసుకృష్ణ ఆ విధమైన జీవితం కలిగి ఉండాల ప్రభా మేము దివారాధ్యా పతొక్క బిడ్డకు లోబడి కలిగి ఉండాలి ప్రభా ఏసుకృష్ణాలు ప్రతొక్క బిడ్డ దాని అనుసారంగా జీవించాలా ప్రభా ఏసయ్యా నీకు వందనాలు ఈ రోజు వాక్య చతం మీరు హెచ్చరించారు ప్రభా పతొక్క బిడ్డని సరిచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ఏసు ప్రభా సరస్వతి వందనే రాకడ సమయంలో ఉన్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని కనవరి బిడ్డ కుంభరించండి కృప ఆత్మ సంపూర్ణంగా పొందును కాక ప్రభా ఏసుకృష్ణంలో ఏసు ప్రభా బిడ్డని ఆత్మసారంగా చూడ శక్తి దయచేయండి ప్రభా ఏసయ్యా ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఏసుప్రభ ప్రతి ఒక్కటి చేదించుకొని లోకానికి ఏసుప్రభ ప్రతి ఒక్కటి ఈ విధంగా తీసివేయండి మాలో యేసుప్రభ గొప్ప కారం జరిగించి ప్రతొక్క బిడేకు నిస్సందానికే నడిపి చాలా నాజరు చేయబడ దాంట్లో నీకు సమర్పించుకునే జీవించాలా ప్రభా ఈ శయానికి వంద స్తోత్రం నైనా ప్రతి ఒక్క బిడ్డకిసుప్రభా మీరే తోడే నడిపించండి నాయన ఈ శయానికి స్తోత్రం ఇచ్చిన సమయంలో ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడైన నీకు వందనాలు ఈ శయానికి వందన ఈ లోకంలో అనేక మంది జీవితాలసుప్రభ నీ వెలుగు లేకుండా ఉన్నది ప్రభావ ఐస ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ ఈసుప్రభుని సందానికి వచ్చాం సహాయం చేయండి ప్రభావ వాళ్ళంతా ఈశ్వర్భ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని దయచేండి వాళ్ళకున్న గుడ్డిని ఎతర తెరవబడాలా ప్రభావ ఈ సయా వాళ్ళంతా ఐసు ప్రభా సత్యాన్ని తెలుసుకున్న శక్తి దయచేయండి ప్రభావ ఈ శయానికి వందనాలు ప్రభా జీవించకుండా ప్రతి ఒక్క ఆరు చార్ నుంచి విడుదల వాళ్ళు పొందాల ఈసయానికి వందనాలు ప్రతొక్క బిడితో మీరు మాట్లాడండి హెచ్చరించండి ప్రభా క్రైస్తవులతో మీరు మాట్లాడండి బుద్ధి చెప్పండి ప్రభావ ఏసయానికి వందనాలైనా వాళ్ళంతా ఏసు ప్రభా ఈ లోకాలున్న ప్రతొక్క బంధకాల నుంచి విడుదల పొందాలా ప్రభావ ఎసయా ప్రతొక్క బిడని దర్శించి మీరు మాట్లాడండి వాళ్ళ చుట్టూ కూడా అగ్నికంజన పెట్టండి ప్రభావ ఎవరు కూడా నశించకుండా ప్రభా కా దయచేయండి ప్రభావ వాళ్ళు కూడా సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి ప్రభావ ఏయా మోసపు ఛాత్ నుంచి విడుదల అబద్ధ బోధ నుంచి విడుదల పొందాలా ప్రభావ వాళ్ళతో మీరు సరిచేసే దేవుడు ప్రభావ మీరే కార్యం జరిగింది నీ వాకు పంపించి మనకు యేసుప్రభ బాగు చేయండి తండ్రి ఏ శయానికి స్తోత్రం చల్లిస్తున్నానైనా ఎంత మంది వైరస్ తో బాధపడుతున్న ప్రభావ అనేక కుటుంబాలను మీరు దర్శించండి నేను ఏం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభా నీ పరులో అక్కడ తింపండి ప్రభావ వాళ్ళకు కూడా స్వస్థత దయచేయండి అక్కడ కూడా వాకును పంపించి యేసుకృష్ణ నామలో వాళ్ళకు స్వస్థత విడుదల పొందును కాక ప్రభావ యేసుకృష్ణ ప్రతి ఒక్క బిడ్డని తెలిసిన ధ్యానం దయచేయండి యేసుప్రభ ఇచ్చిన అవకాశం ఉండే ప్రభావ డాక్టర్ కానీ నర్సులు కానీ అక్కడ సువార్థ ప్రకటన చేయట శక్తి దయచేయండి ప్రభావ ఈ శయానికి వందనాల ప్రభా ప్రతి ఒక్క బిడ్డ వాడుకోవాల సమయంలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు మీరే సహాయం చేయండి ప్రభ సత్యాన్ని ప్రకటించే బిడ్డగా వాడబడాల ప్రభా ఎవరు కూడా ప్రభ నశించ కాపుదల దయచేండి ఏసు ప్రభానికి వందనాలు వాళ్ళు కూడా సేవ చేయాల ప్రభా వాళ్ళు లేపి వాడుకుంటారు ప్రభా చివరి దినాల ప్రభా బలంగా వీరు వాడుకోండి ప్రభా ఎవరు కూడా ఏసు ప్రభావ వైరస్ తో బాధపడానికి వీలు దయచేసి విడుదల దయచేసి ప్రతి ఒక్క కుటుంబానికి నడిపించి సాక్షి నిలబెట్టండి ప్రభా ఈసే ఆయనకు వందనాలు ప్రభా ప్రతీని తాకండి రక్త దయచేయండి ఏసు ప్రభావ ప్రతి ఒక్క దీవించి ఆశీర్వదించి సేవలో బలంగా వాడుకోండి ఏసు ప్రతి ఒక్కడ ప్రభావ ప్రత కుటుంబం సంపూర్ణంగా పొందుకోవాలా ప్రభావ లోకానికి వీళ్ళు బలం సేవ చేయాల ప్రభా మనంగా వాడుకోండి యేసుప్రభ ఈ సమయంలో ప్రతి ఒక్క బిడ వాడుకోవాల ప్రభా యేసు కూడా యశు మరి వ్యర్థంగా ఉండడానికి వీల్లేదు ప్రభా ఈ వాక్యానుసారంగా జీవించి ప్రతి ఒక్క బిడ లోబడి జీవించి రాకడకై సిద్ధపడాల ప్రభా మీరే సహాయం చేసి రాకడకై సిద్ధపచ్చుకొని ఈ నామానికి మేమ తెచ్చుకోమని ఏసుక వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా ప్రభావంలో బ్రదర్ నోటు బయట పోయింది దాదాపు దవర చేయండి బ్రదర్ చేయండి హరత్ గారు చేయండించండి సాధ్యం చేయండి శ ప్రభా నాదీమానికి వంద ఇసు ప్రభా అ బ్రాహ్మి సాగ ఉపదేవానికి శోదం చేసాం ఈరోజు వాక్యం మీద మాట పల్గదీద రాయండి దాని ప్రభా నా దీవానికి నూతన అభిషేకం దానియా నా దీవానికి వాక్యంధ్ర ప్రభా అడిపించం ప్రభానికి ఇంకా సరస్వతం నడిపించినా ఇంకా సరస్వతం నడిపించండి నా దీవ మీకున్న మనసున్న ఆ శక్తి మాకు దాని ప్రభా నా దీవానికి శోతం చేసాం ఈ రోజు ప్రభాహాల నా దీవానికి శ్రోతం సిద్ధపడి చేసిన ఉండాలి మీ దాసు మాట్లాడాలి ఇంకా యశ్వ్రభానికి శ్రోతం చేసాం నా చేసుకున్న పాపం క్షమించండి పతి ప్రవాహాలని వైరస్ పండిన వ్యక్తి హలో మనోజ్ గారు డ్రాప్ అయిపోయింటుంది చేస్తాను పరిశుద్ర ప్రేమల దేవా కృపణి దేవా ఏసు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు ప్రభ కృతజ్ఞత అస్థతుల స్తోతహాలు ప్రభా దేవా మరి మేము చేసినప్పుడు ఒక తప్పులను క్షేమించే ప్రభా ఏసు ప్రభా మాకు దినదిన ప్రభా పరిశుద్రత తయారు చేయ దేవాయేచు ప్రభా మరి ముఖ్యంగా ప్రభ ఈ యొక్క వాక్యం విన్నాం ప్రభా మరి దాని ప్రకారం ప్రభా మేము నడుచుకుంటాకు ప్రభా మీరు మాకు సహందా ఇచ్చిన ప్రభా దేవాచు ప్రభా మరి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా మరి మీరు మాకు అధికారం అనుగ్రహించినందుకు నీకు లేకళ్యాణ బందరాలి ప్రభా దేవాచు ప్రభా నిన్ను స్థుతించి ఆరాధించడానికి ఏ ఈ ఇచ్చిన అధికారం బట్టి నీకు లేకళ్యాణ బంధనాలు ప్రభా దేవాచు ప్రభా ప్రతి ఒక్కరికి కూడా ప్రభా యొక్క సువార్త అందబడాల ప్రభా దేవాయేచు ప్రభా మళ్ళీ ప్రభా ఈ యొక్క నెట్లో కూడా ప్రభావ మేము ఆ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా ప్రభా సువాత్ అందించేలాగా ప్రభా అలాంటి ఆలోచనలు ప్రభావం మరి మాకు మంచి నాలెడ్జ్ అనేది ఇచ్చిన ప్రభావ అందరికీ ప్రభాని యొక్క సువాత్ అందబడాలి ప్రభా ఏచు ప్రభా ఇచ్చిన టాలెంట్స్ అన్ని వాటిని బట్టి ప్రభాని కలెక్కలేని బంధనాలు ప్రభా దేవా ఏచు ప్రభావం ముఖ్యంగా ప్రభావ మరి ఏజ్ కలిని ప్రభావ విధంగా అవుతాయి ప్రభా మరి మీరు నడిపించారు ప్రభా మరి అదే రీతిగా ప్రభా మమ్మని కూడా నడిపించాను ప్రభా తను ఆశక్సి చూపించిన ప్రభావ అదే రీతిగా ప్రభా మేము కూడా ఎక్కువ ఆసక్తి చూపించాల ప్రభ ఏసియా మేము ప్రభా వాక్యం ధ్యానించాల ప్రభ ఏజు ప్రభ విని వెళ్ళిపోయే వారి లాగా ఉండకున్న ఆ యొక్క వాక్యం విన్నది ప్రభా మా హృద్యంలో రాసిపో పెట్టుకోవాలి ప్రభ ఏజు మా రుద్యంలో ప్రభా యొక్క వెలుగు చేత నింపని ప్రభా నీకేస్తండి దేవా ఏజు ప్రభ ఈ లోకంలో ప్రభ ఎంతో మంది ప్రభ గోపజనం తండ్రి ఆ యొక్క గొప్ప జనం తత్తు మీరు మాట్లాడండి ప్రభ ఏసియా వాళ్ళకి అందరికీ కూడా ప్రభా మీరు దర్శించి మాట్లాడిన ప్రభ వారి హృదయాలు రైతుల మీరు విప్పండి ప్రభ ఏచు ప్రభా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా అబద్ధ్యమైన భోజనం పొందాల ప్రభ ఏసీ అసత్యం వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా ఏజు ప్రభ ఎంతో మంది ఆన్లైన్ ప్రైస్ చేసుకుంటున్నాగా ప్రభా మరి వాళ్ళ చేత కూడా మీరు మాట్లాడిన ప్రభ ఏచు ప్రభ వాళ్ళు ప్రార్థన నార్మల్ గా వెళ్ళిపోతున్న ప్రభ కానీ నీ వాక్యం పాటించట్లే ప్రభ ఏసీ వాళ్ళకు ప్రభ వాళ్ళ సన్నిధిలో మరి వాళ్ళు తప్పులు చేస్తున్నాగా ప్రభా వాళ్ళని క్షమించి ప్రభ మనం తిరిగి ప్రభా మరి నీ సన్నిధికి నడిపించుకోని ప్రభా నీ యొక్క వాక్యం ధ్యానించలేక వారి చేత మీరు ప్రేరేపించని ప్రభానికి దేవా ఏసు ప్రభానికి లెక్కలేని బంధనాలు ప్రభా దేవాసయా ఇచ్చిన సమయం ప్రభానికి లెక్కలేని బంధనాలు ప్రభా దేవా మేము ఏది కూడా ప్రభా టైం వేస్ట్ చేయకుండా ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించాల ప్రభా ఇతరుల కోసం ప్రభా మీకు అన్నిటి ప్రార్థనలు చేయాలని ఆయన ఏసయా ఎన్నో ఆత్మలు ఎన్నో ఆత్మలు ప్రభ దేమ ప్రతి ఒక్క ఆత్మని ప్రభావం మీరు కాపాడండి ప్రభా రక్షించని ప్రభ మా దేశాన్ని మీరు ప్రభా ఏసే ప్రభా ప్రతి ఒక్క బిడం ప్రభా మీరు స్వస్థపరచని ప్రభా దేవా ఒక్కొక్క ఆత్మని ప్రభా దృష్టి నుంచి వారిని కాపాడండి ప్రభా రక్షించండి ఏ శ్రేయానికి స్థవుతుందండి దేవ ప్రతి ఒక్క ఆత్మని సన్నిధికి నడిపించండి ప్రభ దేమ ఈ దేశం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని క్షమించండి ప్రభా పాపాన్ని శాపని తొలగించే ప్రభ మీరు క్షమించే ప్రభా స్వస్థపరచని ప్రభ ఏజ కనీకరించండి దాయి చూపించండి ప్రభా యొక్క ఉగ్రత కల్లా చూద్దా దేవానికి ప్రతి ఒక్క బిడ చేత మీరు మాట్లాడండి ప్రభా దేవా మేము సుమార్త ప్రకటించాలనైనా ఏ సు ప్రభాని యొక్క సేవకి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు లేఖ కళ్యాణ వందరాలు యొక్క సీలింగ్ లో మమ్మల్ని పెట్టుకున్నందుకు నీకు లేకల్యాణ వందరాలు ఏసు ప్రభ నీ యొక్క పాదశ అనేది కడ కూర్చుని ప్రభావ మేము ఇంకా ఎక్కువ నేర్చుకోవాలైనా ఏసే మాకు నేర్పించిన ప్రభా ఏసీ మాకు ఇంకా ఎక్కువ ఆసక్తిని దాయించిన ప్రభా దేవాసు ప్రభా వాటి మీద ప్రభావం మీరు ప్రభా అధికారం అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాల ప్రభా దేవాభా మరి పల్లె ఒక రాజ్యం తాళ చేతుల ప్రభావ మీరు మాకు ఇచ్చిన ప్రభావ సెలవు ఇచ్చిన ప్రభా నీకు వందనాలు ప్రభావ దేవా ఏసు ప్రభా అది మేము యూజ్ చేసుకోవాలి ప్రభ దేవా మాకు ఎన్నో మనమాలు బలిపరిచే దేవుడు ప్రభ ఏజు ప్రభా మేమన్నీ తెలుసుకోవాల ప్రభ ఇతరులకు మేము తెలియజేయాల ప్రభ ఏసు ప్రభా మా కోసం కాదనైనా ఏసియా మీరు మమ్మల్ని వాడుకున్న ఆ యొక్క పాత్రం బట్టి ప్రభాని యొక్క లెక్కలేని వంధనలు ప్రభా దేవా అనేకుల యొక్క ప్రభా ఏ సుమార్త ప్రకటించాలి ఏసియా మా హృదయంలో ప్రభా మీరు నివసించని ప్రమా ఏజు ప్రభా అనేకుల యొక్క ఏసియా ఎంతో మంది ప్రభావ అనాథలు ఉన్నప్పుడు వారి మీరు జ్ఞాపకం చేసుకుంటుంది వాళ్ళకి ఏం తెలియదునైనా వాళ్ళ కూడా నీ స్వాత్ అందబడాలప్పుడు మా నీ యొక్క సత్యం ప్రకటింపబడాలప్పుడు మా ఏసీ వారిని మీరు దర్శించి మీరు మాట్లాడండి ప్రభా ఏ నీ యొక్క పెళ్లి విందుల ప్రభా మేమందరం కూడా ప్రభా ఎంటర్ కావాలప్పుడు మా ఏసీ మమ్మల్ని ఎంటర్ చేసుకుంటాం ప్రభావ నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలైనా స్థోతా మహిమ గణత ప్రభావంలో ప్రభా యుగ యుగాలకి ప్రమాశానికులని వందనాలు ప్రభా దేవలో శక్తిని ఇవ్వండి దేవాన్ని ఎదుట నిలబడానికి శక్తిని దాయిచని ప్రమా ఈశాన్యకు లేఖ లేని వందనాలు కృతజ్ఞత ప్రమాదపరచుకుని ప్రమా థర్డ్ వేల ప్రమా చిన్నపిల్లలకి ప్రభా మీ యొక్క కాపుగా దాచని ప్రమా ఏ బిడలకు కూడా ప్రభా ఆ యొక్క దృష్టి ముట్టడానికి బిల్లు ఏసే వారిని మీరు కాపాడండి రక్షించండి ప్రభావ ఏసే చిన్నపిల్లలకు ఏం తెలియదునైనా అమాయకులనైనా వారి రక్షించండి ఏ సుప్రభా నీ యొక్క లెక్క నేను సన్నిధికి నడిపించుకున్న ప్రభా నీ రెండు రకడికి మందని సిద్ధపరచుకోమని ఏ సూ ప్రామంలో ప్రార్థిశ్రాంతండి పరిశుద్ధ మహానదు సర్వదర చిన్న దేవుడు వేసేయా నీకు వందనా చల్లిసిన చదువుతుంది ఈ మధ్యకాలం ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వంద నా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించాను అని ఆశీర్దించి ముట్టి నీకు రికల కింద మమ్మల్ని బట్టి నీకు వంద నా నువ్వు గొప్ప దేవుడు వేసేయా నీకు వందనాసినా చదువుతాండి అయ్యా ప్రేమగల దేవుడు వేసేయా నీకు వందలా చెల్లిస్తున్నాం మా కోసం కన్నీళ్లు విడుస్తున్న విషయా నీకు వందనాలు చలిసిన నుంచి తప్పిస్తున్న విధానం బట్టి నీకు వంద నా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి మొట్టి కనుకరించడం జరుగుతుంది ఈ తెగులు చిక్కబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు లేవనెత్తడం జరుగుతుంది పాప జీవితం లింక్గా ఉండకుండా పరిశుద్ధ పరిచబడేలాగానే కనుక నడిపించండి నడిపిస్తున్న విధానం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందలా చరించడం జరుగుతుంది అయ్యా మేము ఇంకా తెలుసుకోకుండా ఉండకుండా ఇవాన్ని కృపణ కనికరం దయచండి జరుగుతుంది అయా ముఖ్యంగా యొక్క పరిశుద్ధాత్మని కుమరూపం దయచండి జరుగుతుంది అయా తెలుసుకున్న ఇవాన్ని చిత్తానుసంగా జీవించే హృదయాన్ని మాకు దయచండి జరుగుతుంది అయా ప్రత్యేక బిడ్డను మేము తెలుసుకునే శక్తిని మాకు దయచేయండి అయా వాక్యం మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు అయా వాక్యం ఉన్న ప్రత్యేక లోతను మేము తెలుసుకునే శక్తిని మాకు దయచండి అయా గొప్ప దేవుడు ఏసా నీకు వందనా చరిస్తున్నాం అయా ముఖ్యంగా ఏ బిడ్డ ఆశించుకోవడం ఇష్టం లేదా జరుగుతుంది అయ్యా నొక్క గొప్ప దేవుడ వేసి అన్ని వందనాలు చరిస్తున్న మా సొంత తలంపులు సొంత కోసం మేము పరుగెడుతా ఉన్నాం కానీ నీ తలంపులు నీ ఆలోచన మేము తెలుసుకోలేకపోతున్నాం అయ్యా మమ్మల్ని క్షమించండి జరుగుతాండి అన్ని తట్టు తిరిగే జనుల్లాగా మేము ఉండే అన్ని కృపణ కానికారు దాయించండి అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయినా ఆశీర్వదించండి అయా ముట్టికాన్ని కరించండి జరుగుతుంది అయా ఇలాంటి సహవాసం ఇంకా కలిగి ఉండాలని కృపణ కానీ కర్మ దండి ఆయా ప్రతి ఒక్క మర్మాన్ని తెలుసుకునే శక్తిని మాకు దయించండి జరుగుతుంది అయా ముఖ్యంగా లోక సంబంధమైన వాటి కోసం మేము సమయాన్ని వెచ్చిస్తా ఉన్నాం కానీ ఆయా బైబుల్ సంబంధమైన విషయాల కోసం మేము వెచ్చించలేకపోతున్నాం జరుగుతుంది క్షమించండి ఆ మనసు నుంచి విడుదల దయచండి జరుగుతుంది ఆయా గొప్ప దేవుడ వేశానికి వందనాలు మా యొక్క తిప్పుకునే మనుషులు మాకు దయచండి జరుగుతుంది ఆయా మారు మనుషులు మాకు దయచండి ఆయా గొప్ప దెవడానికి వందనాలు అ వాక్యాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు గడిచిన కాలం నుంచి ప్రతి ఒక్క బిడ్డ తోటి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు తెలుగు తండ్రి అయ్యా మా హృదయంలో నాటబడి అయా ముఖ్యంగా ఫలించ బిడ్డలో ఉండాలని కృపను కనుక ముందు దాయించమని ఏ స్థానంలో వెడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ పరిశుద్ధుడా తండ్రి గొప్ప రాజ్య గొప్ప ప్రభాన్ని పాలన ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు కొందనాలి తండ్రి ప్రభా మరి లాక్డౌన్ సమయంలో ప్రభా మిమ్మని నేర్చుకుంటే మాకు మంచి అవకాశం మాకు అనుగ్రహించడానికి కొందండి ప్రభా అదేవిధంగా ప్రభా పొద్దున్నే ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడేందుకు కృతజ్ఞతలు స్థుతులు స్థూత్రం ప్రభా మరి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు తండ్రి నేను ఎసే మా ప్రభావ మిమ్మల్ని అందరినీ సేఫ్టీగా పెట్టినందుకు నీకు ఎంతో కృతజ్ఞతలు సుత్తులు చూడం తండీ ప్రభా వాక్యం వినని బట్టి నేనేస్తా ప్రభా వాక్యం సరిగా అనుసరించి ప్రభా నీ అడుగు జాడులను అడుగుటకు సాయం తెచ్చా కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి వెనుకకి వెళ్లకుండా ప్రభా ఏ విధంగా ప్రభా సేవ చేయాలండి ప్రభా ఈ వాక్యం వినే ప్రభా ఇతరులకు పంచేటట్టుగా సాయం తెచ్చే ప్రభా మరి ఈ వాక్యం వినేలాగా ఉండకుండా ప్రభా అందరికీ నీ సువార్థ తెలియపరచాల తండ్రి ప్రభా ఎంతో మంది మారుమారు గ్రామాల్లో నీ సువార్థ తెలియలే ప్రభా అటువంటి వారికి నీ సువార్ అందబడలే తండ్రి ప్రభా చాలా మంది ఉన్నారు తండ్రి ప్రభా నీ పేరే తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకి నీ తండ్రి ప్రభా ఎందుకంటే నేను వేసే ప్రభా రాకడ త్వరగా ఉన్నది తండ్రి ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు తండ్రి ప్రభా అన్నిటికీ సిద్ధంగా ఉంది వాళ్ళు అడిగే జవాబులకు వాళ్ళ అడిగే ప్రశ్నలకు నేను వేసే ప్రభా సమాధానం ఇచ్చిన ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వదినా తండ్రి ప్రభా మరి ఏది అడిగినా నాయనస్రభ ఎందుకు ఇలా జరుగుతుంది నాయనేశ్వర్ అని ప్రపంచం అంతా గల్బిలుగా ఉన్న తండ్రి ప్రభా అంటే నాయనశ్వ ప్రభ మరి చూపించిన వ్యాఖ్యల కొరకు నీకు వదినా తండ్రి ప్రభా అవును ప్రభా ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిన తండ్రి ప్రభా మరి మీ నామంలో నాయనేశ్వర ప్రభా అడుగుతున్నాం తండ్రి ప్రభ మరి ఎవరైతే కేబిపీ ఉన్న ప్రదర్శన కోసం నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎవరైతే నాయన ఈ తెగులకు బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థ పరిచమని నడుచినాం తండ్రి ప్రభ అదేవిధంగా నాయనసే ప్రభా ఏసు క్రీస్తు నమ్మలు వాళ్ళకి స్వస్థత రావాలి తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల శాంతిని సమాధం తెచ్చు ప్రభా చిన్న పిల్లలే కానీ పెద్దలు కానీ బుద్ధులే కానీ నాయనసే ప్రభ ఈ వ్యాధికి నాయన వ్యాధి సోకి నాయనసే ప్రభ చాలా బాధపడుతున్నారు తండ్రి ప్రభా నేనేసా కొంతమంది హాస్పిటల్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి ప్రభా అలాంటివి జరగకుండా సాయం తెచ్చమని కోరు తండ్రి ప్రభా నేనేశ ప్రభా మరి నేనేస ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు తెలుసుకోవాలి తండ్రి ప్రభా ఎందుకు ఈ వ్యాధి సోకిందన్న అర్థం కాకుండా ఉండకపోవచ్చు తండ్రి ప్రభాస్ పాపంతో పుట్టినాం తండ్రి ప్రభా మా పాపలను క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి నన్నస్తే ప్రభా పాప యూబులో ఇన్ని నుంచి పడి ఉన్నాం తండ్రి ప్రభా మా పాప యూబు పైకి లేపినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా కడిగినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా నీ రక్తం పెట్టి మమ్మల్ని కొన్నందుకు నీకు వందనాలు తండ్రి నన్నెస్తే ప్రభా మరి ఏసు ఏసుక్రీస్తు నామములు అడుస్తున్నాం తండ్రి ప్రభా బ్లాక్ ఫంగస్ ని గద్దిస్తున్నాం తండ్రి ప్రభా మరి అది కాక వైట్ ఫంగస్ కూడా ఇన్ఫెక్షన్ అవుతున్న తండ్రి ప్రభా మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో జరుగు బాగా జరుగుతున్న తండ్రి ప్రభా బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ నాయనేసే ప్రభా మీరు సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ఏ పేషెంట్కి ఈ రెండు వ్యాధులకు గురి కాకుండా సాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదే భయంకరమైన జబ్బులతో బాధపడుతున్నారు తండ్రి ప్రభా మీరు హెల్ప్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థత స్వస్థత పరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీ ద్వారానే తప్ప నాయనేసా ప్రభా ద్వారములు తెరుచుకుంటే తండ్రి ప్రభా మీ ద్వారానే రక్షణ వస్తుంది తండ్రి ప్రభా మీ ద్వారానే స్వస్థత వస్తుందండి ద్వారా కాదు ఏ మందులు కాదు తండ్రి ప్రభా నీ మీద విశ్వసించు మనుషులను నమ్ముకుంటే నేను యూహోన్ ఆశ్రయించడం వీలని చెప్పిన తండీ ప్రభా అవును తండీ నాయనస ప్రభా నీ దానే ప్రతిదీ సాధ్యమైతండి నన్నెసే ప్రభ మనుషులకు అన్నిటికీ నాయనస్రభ మనుషులు అది గ్రహించాల తండ్రి నన్నెసే ప్రభ ప్రతి ఒక్కరు నేను ప్రతి ఒక్కరే గ్రహించి నీ వాక్యలు పాటిస్తూ ముందుకెళ్ళటానికి సాయం తీర్చమని కోరుకుతున్నాం ప్రభా మరి ముఖ్యంగా రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళు పండించే పంటల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఒక పంటలను నమ్ముకుంటున్నాను సార్ వేరే బిజినెస్ చేయలేక నైనేసా ప్రభా ఎంతో అందరికి సమృద్ధిగా తినాలి మూడు పట్లలో అందరికి ఆహారం అందాలని కోరుకుంటున్నా ప్రభా మరి మధ్యలో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి గవర్నమెంట్ వచ్చి తినేస్తున్నారు తండ్రి ప్రభా వాళ్ళకి సరిగైన సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదండి నేనేస్తే ప్రభా నేనే విత్తనాలు కల్తయే నేను ఫర్టిలైజర్స్ కలితీయే నేను అట్లానేసి రైతులను మోసం చేస్తున్నారు తండ్రి ప్రభా నేనేసే వాళ్ళు అప్పు చేసి చేస్తున్నారు తండ్రి ప్రభా అప్పులు చేసుకొని ప్రభా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు తండ్రి ప్రభా అలాంటివి జరగకుండా సాయం చేయించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా రైతులను కాపాడండి వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభావ వాళ్ళకు కూడా నీ సువార్థ అందబడలేదండి ప్రభా వాళ్ళ పాపలను తండ్రి క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనేస్తే ప్రభా అదేవిధంగా నేను చిన్నారు పిల్లల కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా నీ థర్డ్ వేవ్ కోసం కూడా ప్రాధాన్యస్తున్నాం తండ్రి ప్రభా నీ ప్రేమ మా మీద దయ చూపించండి ప్రభావ అడుగుతున్నాం తండ్రి ప్రభా మీ కర్ మీ ప్రేమ మీ కరుణ చూపించండి ప్రభా పిల్లల మీద ఎటువంటి ప్రభావం ఉండకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి నైనేసా ఎందుకంటే ప్రభా పెళ్ళు ఇంత బాగా బాధ బాధపడుతుంటారు వాళ్ళకి ఏం తెలియదు తండ్రి ప్రభా అమాయకులు తండ్రి నైనేసా మీరు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒకసారి కేబీపీఎం ఎల్క్యూఎం బ్రదర్ సిస్టర్స్ కోసం పాదించిస్తున్నాం వాళ్ళ కుటుంబంలో దీవించి ఆస్వాదించండి ఎటువంటి ఇబ్బందులున్నా తీసివేసేయండి కోరుకుంటున్నాం తండ్రి ప్రభా శోధనలు వచ్చినా తీసివేసేయండి ప్రభా ఏ సుఖరిస్తున్నామను గదిస్తున్నాం తండ్రి ప్రభా శోధనలు అన్నింటి కొట్టిపోయేందుడి ప్రభా నేసే ప్రభా ప్రతిదీ నాయనేసే ప్రభా ఒక వీక్నెస్ ఉంటుంది ఆ వీక్నెస్ లో పడిపోకుండా నేను నీ యొక్క శక్తిని యొక్క మంచి మంచి బలాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేనే సార్ ప్రభా మా వీక్నెస్ లో మేము పడకుండా ముందుగా ముందుగా చూపు చూస్తున్నాను సార్ నీ వాక్యంలో నడుచుకుంటూ నై ముందుగా మీ సువార్థకు వెళ్ళేట సాయం దయచిన కోరుకుంటున్నాం తండ్రి ప్రభా యొక్క ప్రాధ నింశం మీ చేస్తాస్తు నామం అడిగి తండ్రి కాచి కాపాడి ప్రభా మాకు భద్రపరచడానికి ఇంత వాక్యం మా ఉదయం ఫలింపై చేయండి ఇంకా ప్రభా సరస్థంగా గెలచానికి సాధించండి మరి అయితే నేర్చుకుంది ప్రభాషం నేర్చుకున్నట్టు ఆసక్తి దయచండి నా ఆదివానికి సోదం ఎంతో బిడ్డలు ఉన్న ప్రభా మా ఆదీవానికి సోదం మా తాకండి ప్రతి గుడ్డు నుంచి విడిపించండి ప్రతి నేతి అధినేతలను ఇప్పబడాలా అందరు తెలుసుకోవాలా ప్రతి వైరస్ బాధ్యపడి బిడ్డు స్వస్సపరచం ఆక్సిజన్ ఆక్సిజన్ దయించండి లేదా అన్ని దయించండి ప్రభా అన్ని అవి ఉన్నా కానీ ప్రభా మీరు ఆమోలు చేకా విడుదల అక్కడ మీరు శ్స్సపరచాలా ప్రభాన్ని ఖరై ప్రతి బిడ ఎంతో మంది మొన్న విడుదల పొంది వాళ్ళ మీద రక్షణ పొందాలా నా దేవాన్ని కరై చేయండి నా ప్రభానికి శుతం ప్రతి బిడ్డలు ఏసీకి విడుదల పడక ఆ ప్రభావ వైరస్ ని మీకు గద్దించమని ప్రాదేశం అలా అందరికన్నా పైన నామం వేస్తూ ప్రభావ ఉంది ఏ నామంలో విడుదల లేదు ఏ సీ కృష్ణ పొందును కాక నా దేవాన్ని కరీం చేయండి ప్రతి బిడకు మీకు ఆలోచన ది జ్ఞానం దండి డాక్టర్ ముట్టని తాకడం ఎక్కడ ఆత్మ తెలవండి వాళ్ళు పచ్చడాలా వాళ్ళు మీ దగ్గర రావాలా రక్షణ పొందాలా అలానే నర్సు బాడు వాయికి మీ కాపాడని వాళ్ళ మీ రక్షణ పొందాలా ఆత్మ తెరవాలా అందరి ప్రభావ మోకాల మీద నీకు శృతించాలా పతి మోకాలు శుద్ధించని వాక్యంగా ఉంది ఈ అంతకాలంలో జేలు నా దీవాన్ని ఖరీంచండి ఏసానికి సోతం మన తన వ్యాక్సిన్ విషయంలో మోసబడుతుండ్రు వాళ్ళ వంకులు భయం పుట్టించండి నా దీవానికి సోతంక్సిన్ వీక్సిన కరిగిపోను కాక నా దివాణి ఖరేయించండి నా ప్రభానికి శోతం చేసాను పది విడ నీ దగ్గర రావాలే సుప్రభ మెడిసిన్ బ్లాక్లు అమ్ముతుండ్రు వాళ్ళతో మీరు మాట్లాడలేసు ప్రభా ఆ సైతాన్ని గదించండి దురాత్మ విడుమని అధ్యక్ష నాదివా మన ఉన్న పైసలా ఉన్న దేవాలయస్వ ప్రభ మీరే కారణించేయండి మా పిల్లు ఎంతమంది ప్రవాహాలి అన్నాదేవా మనతని వాళ్ళ బంధువుల ప్రభ ఎంతమంది ఇడిచిపోయిండు వాళ్ళ కుటుంబం విడిపడింది వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి పచ్చ విడమి పిల్లలు జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఉదయం స్వస్సపరచని ఇప్పుడైనా బుద్ధి జ్ఞానం మీ దగ్గర ఉంది దైశ్యండి ఆత్మ చెరవండి వాళ్ళ కూడా పరిశుధాత్మ కుమరించండి అంతే ద్వారా పరిశుధాత్మ కుమరితో ఉన్నారు ప్రభా అలాని అంతేదన ప్రభా దాసులు లేచున్నారు ప్రభా ఈ కార్యం జరిగించండి పరిశుధాత్మ వాళ్ళ సేవ చేయాలా పచ్చపడాలా పతి కుటుంబం ఈ ఆహారం లేకుండా ఏం లేకుండా పతి కుటుంబం ప్రభా అలాని అలాది దుఃఖం తొగి ఉల్లాసదాయ చేస్తూ ప్రభాదీవానికి శ్రోతం చేసాం సాయి కుటుంబం జ్ఞాపకం చేసుకోండి అలాగే ఆ పిల్ల ప్రభా బాగా ఏరుస్తుంద్రభ ఓదార్చండి మీ దా ఓదార్త ఇవ్వలేదు ఆ పిల్లతో మీరు మాట్లాడండి వాళ్ళ కృతుల్లో మీరు మాట్లాడండి ఆదరించండి జ్ఞానందే గొప్ప సేవకు తీసుకురండి దుఃఖం తొలగించండి అలాగే అనాథిం అనే రాము పొందారా త్వరగా ప్రభా వైరస్ నుంచి అలాగే ఈనాది దుఃఖం తొలగించి ఆయన విలక్షణ పొందారా ఆ రాహులని మట్టి తాకి జ్ఞానందే తెలియచండి వాళ్ళు విడుదల పొందారా సరస్వత ఆ సంఘం మీద పరిశుధాత్మ గమించండి మోసపుజి ఆత్మ విడిపించండి ఈ అంత్యకాలం అరణం అక్కడ అపస్వోధ సంఘం అలాది ఆ సత్వం తెరబెడ్చాలా ప్రభా అలా ఈ అందరి ప్రభా సంఘం సత్వం రావడం మీరు ఆకరించండి అంత దిన కనికరించండి కృపా జీపని నా దీవానికి శ్రోతం చేసాం అలాలు ఈసీ నా దీవానికి శ్రోతం ఏసు ప్రభా బాను బాను కొడుకుముట్టి స్వస్థపాతి విడుదల చేయండి ఆదరించి నా కుటుంబం మీ రక్షించుకోండి రాజని కుటుంబం ముట్టని తాక పది కుటుంబంతో మాట్లాడి ఆప తెలవండి అలానే పది కుటుంబం ప్రభానికి రక్షణ పొందాలా నా దీవానికి ఖాళీ చేయండి నా దీవానికి శోతం చేసాం ఎస్ సుప్రభ నా దేవ మన మన కేపీఎం కుటుంబం అందరూ బిడ్డ మట్టం తాకండి మీకున్న మనిషి ఆసక్తి దాచండి నా దీవానికి అందరు సేవ చేయాలి అందరు శిష్యులుగా తయారు చేసిన ఉందాలి ఇక ముందు వెళ్ళాలా సుప్రభ మీద ఖాళీంచేయండి అలా దీవానికి శోతం చేసే పతి కుటుంబం వైరస్ కూడా కాపాడండి వచ్చిన వైరస్ ప్రభ చిన్న పిల్లలు అలా నేను న్యాగలను ఏం జరిగింది కనుక ఆ చిన్న పిల్లలకి ఫుటోక్ ఆ వైరస్ ని ప్రభావ గద్దించండి సుప్రభ నా దేవానికి సోదం చిన్నపిల్లలు అంటే మీ బహుమానం ఎుప్రభ ఆ పిల్లపీ నీకు అలాగే గొప్ప కావాలి సుప్రభ వారు చుడి నా దేవాది సుతం మా దేశం రక్షించండి మా దేశం వరి సుప్రభ నా దేవానికి ప్రజల పాపం శ్రమించండి అక్కల వరిసులు ఎల్ల అందరి కోసం రక్తం కాడిచినావు అందరి కోసం బిడ్ వ్యాపారాధిలో ఒకసారి చేసుకోండి శ్రమించండి సుప్రభ వాళ్ళకి రక్షణ తెచ్చని ఈ పతిదిన తెరవబడాలాప్రభ గుడ్డిని తీసుకోబడాలా సుప్రభ మీరు ఖ్యాించండి నాదీవానికి స్తోత్రం చేస్తాం అలాదివ పత్రి సేవ చేసి సాధించని ఆటగా తొలగించి మీరు సిద్ధపరి జరిగించండి మీరు అక్కడ మాకు సిద్ధపరచుకు మనిస్తున్నాం ప్రసండ్ ప్రార్థన చేస్తున్నా నేనుగా స్తోత్రం ప్రభా పరిశుద్ధ ఏసమ్మ మేడం మీకు వందన ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి ప్రభా మీరు వాక్యం చేద్దాం మాతో మాట్లాడినారు ప్రభా దేవ మీకు వందనాల ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపుదై దుష్టిని మీరు బంధించండి ప్రభావ మీ కృపలో మీ కనికరంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు అక్కడ అతి ఉంది ప్రభా ప్రతి ఒక్కరు సిద్ధపడి ఉండాలా మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ఈ వైరస్ నుంచి ప్రతి ఒక్కరిని విడుదల మీరు కల్పించండి ప్రభ స్వస్థత మీరు కలిగించండి వారు కూడా రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీ కొరకై ప్రభా జీవితాన్ని తీర్మానం చేసుకొని ముందుకు నడుస్తున్న సేవకుల నిమిత్తం ప్రాధానిస్తున్న ప్రభావ స్వార్థపూరితమైన సేవ స్వార్థపూరితమైన ప్రార్థన ఎవరు కూడా చేయడానికి వీల్లేదు ప్రభా మీ నామాన్ని మహిమపరచడానికి ముందుకు వెళ్తున్న ప్రతి బిడ్డని ప్రభా మీ చేతులతో ప్రభా ఎత్తుకొని ముందుకు నడిపించండి ఎవరి ప్రార్థన సన్నగిలడానికి వీల్లేదు ప్రభా ఎవరి విశ్వాసం సన్నగిలడానికి వీల్లేదు ప్రభా మీ యొక్క పరిశుద్ధ బలం చేత ప్రతి ముందుకు నడిపించి మీ నామంకి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుధ నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మెర్సీ సిస్టర్ ప్లే మెర్సీ సిస్టర్ చేయని వాళ్ళు సువరం రాజా పర్శులుడా పర్శుడాకు తండ్రి యేసు ప్రభా అని కొన్ని శ్రేణి బంధనాలైన ప్రభా యేసు ప్రభా మధ్యకాల సమయంలో గొప్పించండి అనేక మంది వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోతున్నారు ఎస్ ప్రభా మీరు గొప్ప కార్యం జరిగించండి వాళ్ళందరికీ విడుదల విడుదల ఇచ్చేయండి ప్రభావ ఎంతమంది అయితే ఎస్సు ప్రభావ నైనా యొక్క వ్యాధితోని బాధపడుతున్నారు తెగులు చేత బాధపడుతున్నారు వాళ్ళందరూ మీరు ముట్టండి స్వసపరచండి హీల్ చేయండి మరి అవకాశం ఇవ్వండి సుప్రభాలని తండ్రి వాళ్ళ నర నరాల మీ రక్త ప్రోక్షను దయచేయండి సు ప్రభా హీల్ చేయండి సు ప్రభా తండ సూచించాలా ఘనపరచాల నీ యొక్క గొప్ప సాక్ష్యం వాళ్ళు పంచుకోవాలి సు ప్రభావ ఈ కార్యం జరిగించండి తండ్రి ప్రతి అడ్డంకాన్ని కొట్టివేయండి ఇక్కడ చిన్న ప్రతి దృష్టిని కథలో బంధించండి ఈశ్వరికి ఇంత బంధనాలు అభ్యాత్సంగా ప్రతి కూడా మీరు దృష్టిని గడ్డించండి తండ్రి ఏసూ ప్రభావ భయంకరమైన పరిస్థితులు ఉన్నస్తాయా ఎటు చూసిన మరణకాండను ఉందిస్తుంది ప్రభా ఎటు చూసిన ప్రాణ హాని ఉందిస్తుభాన్ని ఏ కుటుంబ శాంతి సమాధానం లే చేస్తాయా ప్రతి కుటుంబ సభ్యుల మీకు ప్రకారం జరిగించండి అప్పుడు అందరి సత్యంలో నడిపించండి ప్రతి ఒక్క ప్రభావం యొక్క సత్యాన్ని గ్రహించాలా ఆ సత్యం లోపలికి మేమందరం లేవాలా పోవాలా ఇస్తే ప్రభావ ప్రతి చోట ప్రభావం మీరు అన్నిటి ప్రభావ మీ యొక్క సమాచారం ప్రకటించాలా ఈ యొక్క సత్యంలో వాక్యాలను ప్రకటించాలా అనేక వివాదాలు సత్యంలో తీసుకొని రావాలా దేవా మీ సహాయం మాకు దేండి మీ సమయంలో సంతోషం సమస్తం కొట్టివేయండి మీ తర్వాత మాకు ఎంతో అభివృద్ధి మీ యొక్క పశుద్ధా మాకు దయచేయండి మీ పశువు మడిపే పడాలా ఏసే ప్రభావానికి ఎంతో బంధనాలు మీ ప్రభావం నాడబడాలా దేవా మా నడవడి అంతటిలో మీ అధికారం ఒప్పుకుంటున్నాం తండ్రి మీరు మమ్మల్ని నడిపించండి తండ్రి సేవా ఈ దినాలలో మేము సేవ శైలికి మేము కూడుకున్నాం ఇస్తాయా దేవానికి ఎంతో వందన మా తీర్మానం అదే ఉండేస్తాయా మేము మమ్మల్ని నడిపించండి తండ్రి మీ సేవలు అభిషేకించండి బలంగా వాడుకొని మీ కృపలో భద్రపరచుకోండి వేసు ప్రభానికి ఎంతో వంధన అనేక మందులు సుప్రభా తండ్రి వేస్తాయా బెడ్ లేక ప్రభా ఆక్సిజన్ లేక మందులు లేక అనేక మంది బాధపడుతున్నారు తండ్రి కృప చూపించండి దేవానికి ఎంతో వంధన ప్రభా కూర్చొని బట్టి ఎస్ ప్రభావాలి రక్షణ నడిపించండి తండ్రి నైనా ఎసయ్యా ఈ లాక్డౌన్ కారణంగా అనేకలు వాళ్ళ జీవనోపాధి కోల్పోయినారు ఎసాయా వాళ్ళ గోడ ప్రభావం మీద ఆదరణ తెచ్చండి దేవానికి ఎంతో వంధనాలు వాళ్ళ మూడు పూటల తినాల ప్రభావాలకు ఆహారం మీద దండి ఎవరికైతే హామీ ఆహారం తెచ్చండి ఎవరికైతే మందుల మందు తెచ్చండి ఎవరికి పనులకు పని తెచ్చండి అయినా వాళ్ళ అవసరాలని మీరు తీర్చండి తండ్రి ఎస్ ప్రభావానికి ఎంతో వంలు చెప్పండి వారి వాక్యం ఫలింపు దండి ఎస్ నీ అందరం వాక్యం పట్టుకొని నడవాలా దేవా నీ వాక్యం సత్యమే మూడవాలా ఎసాయా ఆ తండ్రి ఆ ముగ్గురిని ప్రభావ మీరు విందునప్పుడు ఆ ముగ్గురు ప్రభా యొక్క ఏదో ఒక సొడ్డు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు ఎస్ తండ్రి వాళ్ళ ముగ్గురు కూడా మూడు గుంపుల సాదృశ్యంగా ఉన్నారు ఎస్ ప్రభావ వాళ్ళు కూడా ప్రభావ మీ సత్యాన్ని గ్రహించలేరు మిమ్మల్ని మీ యొక్క ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఎస్ ప్రభావ వాళ్ళ సొంత స్థలం సొంత ఆలోచనలు సొంత వాళ్ళని మీరు వదిలిపెట్టినారు ఎస్తాయా నీకు ఎంతో వదనాలనైనా కానీ మమ్మల్ని పట్టుకున్న వేస్తాయా నీకు వదనాలనైనా మేము మీ పని చేయాలా మీ యొక్క సువార్థను ప్రభా ధైర్యంగా ప్రతి చోట మీరు ప్రకటించాలా ఇసు ప్రభావ ధైర్యంగా ప్రకటించాలా అనేకులు ప్రభావిత విని మారవలసి పొందాలా నీ తట్టు తిరగాల దేవా వాళ్ళ హృదయాలను మీరు కళ్ళు మీరు తెరవండి దేవా వాళ్ళని అందరి సత్యం నడిపించండి ప్రతి మోసపుచ్చి ఆత్మను మీరు గడ్డించండి విషయానికి ఎంతో బంధనాలు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని దీవి వాళ్ళ కుటుంబాలను కూడా శాంతి సంమాధనం దయచేసి ప్రభానికి ఎంతో బంధనం అనేక అనేకులు మన ప్రియులు ప్రభావ మీ అందరూ నిద్రించిన రెస్టు ప్రభావ ఆ కుటుంబాలపై ఓదార్పు దేండి మీ సమాధానం దయచేయండి ఆ పిల్లలకు మీరు తోడుగా ఉండండి మీరు తండ్రిగా తల్లిగా ఉండండి ఇస్తాయా దివానికి ఎంతో వందనాలైనా అనేక కుటుంబాలు ఉన్నాయి చేస్తూ తండ్రి చేసి ఆ కుటుంబాలను ఓరుదార్చండి దైవా మా దేశాన్ని ఇంకోసారి ప్రభావ అవకాశం ఇవ్వండి ఇస్తాయా దేవాన్ని కరుణించండి దేవా మీ కృపను చూపించండి ప్రతి ఫంగస్ నుంచి విడుదల దయచండి ప్రతి తెగుల నుంచి విడుదల దయచేసి మీ కృపను చూపించి మీ ప్రేమను చూపించమని ఏ శ్రీ తండ్రి మెయిన్ మెర్సీ సిస్టర్ ప్రార్థించండి సరాజు గారు చేసిన ఒకసారి కట్టగానే పెట్టేసి అది రాలేదు ఎంత ట్రై చేసిన నేను కింద పట్టుకుంటాను మీట్లో పెట్టిన స్తోత్రం ప్రభావ నయనకి వెళ్ళా స్తోత్రాలు దేవాయసం మా ప్రభావ ఈ మధ్యాహ్న సమయంలో దేవాయసం మా ప్రభావ నీకు దాసుని తాక్యం చెప్పిన దాన్ని బట్టి నీకు వదన స్తోత్రాలు దేవాయసం ప్రభావ ప్రతి వీధి వీధికి వెళ్ళి మేము సువర్చ చాట ఉండాలి మా ప్రభావం దేవుని కుంభరించాడు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డల దేవాయశ్రం యూట్యూబ్ లో ఫోన్ లో దేవాయసీమ ఎక్కడ పడితే అక్కడ మీరు మమ్మల్ని వాడుకోండి మా ప్రభావ దేవాయసీమ ప్రభా విస్తారం ఉంది మా దేవా పని వారు తక్కువయ్యారు మా ప్రభా దేవాయస్యం మీ పని సాయం చేయండి మా నీకు ఒక మెడైన దీవెనలు మా పైన కుమరించాడు మా ప్రభావా దేవాయస్మనం అప్పుడు నీకు తెలివితో నీకు జ్ఞానంతో దేవాయస్యమీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము నింపబడి లేదా ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి దేవాయస్మం నీకు శువార్త చాటింపు చేయాలి మా అప్పు తీరు దేవాయస్మరువా బోధించిన బట్టి వందన స్తోత్రాలు దేవా ఎంతో పెద్ద పెద్ద స్కాలర్స్ కి దేవాయస్మరు అర్థం కాదు మా ప్రభావా అదే రెవరెంట్ లైవ్ ఉండి కూడా వాళ్ళకి అర్థమవుతులేదు మా ప్రభావా కానీ దేవ మమ్మడు దేవ ఇక్కడ ఈ స్థితిలో మాకు వచ్చిన దాన్ని బట్టి స్తోత్రా మహాప్రభ మీకు జ్ఞానం చేత మనం పెంపొందించిన దాన్ని బట్టి నీకు స్తోత్ర మహప్రభా విశ్వాసం దేవాయసిమ అల్ప ఉలవలే కాకుండా మంచి విశ్వాసంతో మేము ముందుకు సాగటకు సాయం చేయండి మా ప్రభావ దేవాయస్యం అప్రభా ఎవరికైతే బట్టలు లేవో క్రియల రూపకంగా మేము వారికి బట్టలు ఇచ్చాడు దేవా క్రియరూపకంగా మేము చేయటానికి సాయం చేయడం అప్రభా ఎవరికైతే అన్నం లేదు ఆ అన్నం మేము క్రియరూపకంగా చూపించడానికి సాయం చేయడం దేవా కాళీ దేవా అప్పుడు నీ బైబుల్ జాతిని యొక్క ప్రార్థన చేస్తేనే కాదు మా మేము నీ దాంట్లో దేవా ఉదక స్నానం చేయాలి అప్పుడువా ఇంకా బైబిల్ వాక్యంలో దేవా మేము ఎదగాలం అప్రుభ బైబుల్ వాక్యంతో దేవాయస్యం అప్పుడువా మేము ప్రతి ఒక్కటి సమాధానం చెప్పేలాగా సాయం చేయండి అప్పుడువా నిమ్మరేయాలం అప్రవా నీకు బైబుల్ని దేవాయస్యం అప్పుడువా అల్పవిశ్వాసాలు వల్ల ఉండకుండా దేవా ఉండటం సాయం చేయండి అప్పుడువా దేవాయస్యం అప్రవా ఎవరో చూస్తున్నారని మేము దేవాయస్యం అప్పుడువా ప్రార్థనలు వాక్యాలు చదవద్దు మా ప్రభా దేవ మహప్రభా మేము దేవాయశ్రమ ప్రభావ సొంతంగా దేవా నేర్చుకొని మా యొక్క రీతిగా మేము చెప్పుటకు సాయం చేయండి మా జ్ఞానము కాదు మా ప్రభావ నీకు జ్ఞానం మేము ఉంచుకోవాలి మా ప్రభావ చెప్పుటకు సాయం చేయండి మా ప్రభా దేవాయస్యం అప్పుడు ప్రతి మీరు చూస్తున్నారు మా భూమి మీద జరిగిన దేవాయస్యం ఎక్కడున్నాను దేవాయస్యం మా ప్రభా మీరు ప్రతి ఒక్క దాంట్లో చూస్తున్నారు మా దేవ మా క్రియలను మా యొక్క హృదయాన్ని దేవాయసింహ ప్రభావ మా యొక్క మైండ్ ని ప్రతి ఒక్క దాన్ని పరిశీలిస్తారు మా ప్రభా ఈ రోజు చూస్తే దేవాయసింహ ఎంతో మంది దేవాయసింహ ప్రభా పాస్టర్లే కాని ఎవరో కాని దేవాయసింహ ఎంతో మంది చనిపోయారు మా ప్రభా ఈ రోజు ఎంతో జ్ఞానులు దేవాయసింహ ప్రభావ వారు పోస్టులు ఉన్నాయి మా ప్రభా కానీ దేవాయసింహ ఈ రోజు నిన్ను ఎరిగి చనిపోయారు మా ప్రభ దేవాయసింహ అటువంటి వారు ఫ్యామిలీ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా వారికి ఆదరణ దయచేయండి మా ప్రభావ మెడైన దీవుని కుమరించాడు దేవ దేవ మేము కూడా క్రియరూపకంగా మేము ఉన్నట్టు సాయం చేయండి మా ప్రభావ ఎవరికి లేదో వారికి దేవాయసం దయచేయట సాయం చేయండి మా ప్రభావ ఇంకా బైబుల్ వాక్య రీతిగా దేవ మేము ముందుకు సాగాల మా ప్రభా దేవాసం ప్రతి ఒక్క చికిత్స క్రీస్తు గద్దించే ప్రతి ఒక్క సాయాలకి అందాల అంతకాల దినంలో ఎన్నో శ్రమలు వచ్చిన దేవాయసం ఎవరికైతే ఎటువంటి అవసరం ప్రతి ఒక్కటి వారికి తీరుస్తారని త్వరగా రాబోతే నెయి వేడుకొచ్చిన అమ్ముతాండి ఆమెన్ చేస్తే ఇంకా ఆగిపోతుంది సార్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికీ వైరస్ బారిన పడిన వారికి అందరికీ రకరకాల రోగాలకు బానిసలు అవుతున్న వారికి అందరికీ ముఖ్యంగా క్లోజ్డ్ చర్చ్ సిస్టమ్ కి సదాకాలం తోడైండి అను గాక ఆ మెయిన్